చెట్టు వర్ది పడపిస్త అది ఎన్ని సంవత్సరాల చెట్టు ఐదు వేల సంవత్సరాలకి మినిమం ఫైవ్ ఇయర్స్ పడదు ఫైవ్ ఇయర్స్ కాపడేలా మొత్తం తొగుతారు చెట్టు తవ్విస్తారు కాబట్టి ఆ చెట్టు ఫలిస్తే అది వర్దిలినట్లు ఆకు వాడక అని చదువుతారా లేదు ఏమని చదువుతారా అక్కడ ఫలం ఇచ్చే చెట్టు నీ జీవితాంతము నువ్వు ఫలించకపోతే నువ్వు వరదలలేదన్నట్టు ఈ లోకంలోకి వచ్చి చెప్పండి మరి దేవుని దగ్గర ఏం చెప్తారు ఏం ఫలం లేకుండానే వచ్చి నేను చెప్తామా చెప్పలేం కదా ఫలం తీసుకొని రావాలా దేవుని దగ్గరికి అర్థమవుతుందా ఈ లోకంలో నుంచి ఫలం తీసుకొని పోవాలా ఉత్తచెల్తను పోవడబ్బడు చుట్టాన్నింటికి పోతే ఉత్త చెల్తం పోతామా మనకి మన సేవలు చెప్తాము ఉత్తాన్ని రాకండి సేవకి అది చిన్న పిల్లలుంటారు ఎవరెవరు ఉంటారు ఉపశమనం కల్పించాలి ఆదరణకరంగా ఉండాలంటే మనం ఏదో ఒకటి వాళ్ళ దగ్గర తీసుకొని పోవాలి లేని కూడా పోతే ఓ విపరీతంగా మందులు తీసుకెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు ప్యాకెట్లు ప్యాకెట్లు తీసుకెళ్తాం ఇంకంటే ఆడు జాతుల మధ్యలో పిల్లలకి ఎవరిస్తే చాక్లెట్ వాడికి కొంతమందికి చాక్లెట్ అంటేనే తెలియదు వాడి జీవితంలో ఎప్పుడు చాక్లెట్ చూడలేదు ఎందుకంటే అక్కడ ఉండవు ఆ మీద ఎక్కడో ఉంటారు ఆ పిల్లలు ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రులు కిందిది వస్తారు వాడేదో అమ్ముకొని ఏదో వచ్చినా డబ్బు తీసుకొని పైకి పోయి ఆనంద్ తింటుంటారు వాడికి ఏం తెలియదు చాక్లెట్లు అంటే బిస్కెట్లు అంటే తెలియదు మనం మనం తీసుకొని ఇస్తా ఉంటాం వాళ్ళకి తెలియాలి కదా కాబట్టి మొదటిదిగా ప్రేమించడం బద్దులా ఉంటేనే కానీ మీరు ప్రియులుగా అదే ఫస్ట్ పాయింట్ రెండవదిగా ప్రతి విషయంలో మీరు వర్ది మీరు ప్రియులు పాయింట్ నెంబర్ టూ మూడవదిగా యాకోబ రాష్ట్ర పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవం స్పీడ్గా నా ప్రియ సహోదరులారా చూడండి మీరు నిజంగా ప్రియులైతే ఈ సంగతి ఎరగాల ఏంది ఆ సంగతి ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడు వాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదా నిదాని నిధానించుడు వాడై అంటే స్లో నిదానం నిదానం వినుటకు స్పీడ్గా ఉండాలంట అంటే వినుటకు చాలా త్వరగా ఉండాలంటే ఎప్పుడు వినడం చూడండి ఈ స్కూల్లో క్లాస్లో మీరు టీచర్లు చెప్తుంటే జాగ్రత్తగా వింటున్నారా ఎందుకు చెప్తుంటే తెలుసా వినకపోతే మీకు సీక్రెట్స్ ఆ మర్మాలు తెలియవు ఎట్లా వర్దిలాలో మీకు తెలియదు ఇప్పుడు నేను చెప్పాను దాని చుట్టూ ఒప్పేయాలి అది తెలుసా నీకు ఈరోజు వింటే కదా నువ్వు తెలిసింది కదా అట్లనే రకరకాల విషయాలు వింటుంటేనే మీకు జ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది టీచర్ క్లాస్ చెప్తుంటే నువ్వు కంప్యూటర్ మీద మొబైల్ మీద వాడుకుంటూ ఉంటే ఏమర్థమైతే అట్లా చెడి కొట్టుకుంటున్నారు జీవితాలు పిల్లలు ఈరోజు స్కూల్స్ వల్ల కాలేజ్లలో టైం అంతా చేస్తున్నారు వాళ్ళు చురుకుగా వింటలేరు సేవ జీవితంలో కూడా అంతే వాక్య పరిచయలో కూడా అంతే నువ్వు నిజంగా చురుకుగా వింటున్నావు వాక్యం చెప్పండి తర్వాత కోపగించుకోవడంలో నిదానించాలా త్వరగా కోపపడి పాపం చేయొద్దు అని ఉంది వాక్యం కాబట్టి ప్రియలు ఎట్లా ఉండాలా వినడంలో వాక్యం వినడంలో ఫాస్ట్ ఉండాలా మాట్లాడంలో జాగ్రత్తగా మెల్లగా మాట్లాడాలా తర్వాత ఉపయోగించుకోవడంలో కూడా నిధానంగా జాగ్రత్త ఉండాలా ఇప్పుడు చెప్పండి ఇవన్నీ చేస్తున్నావా ఎన్ని ఎన్ని చురుకుగా వింటున్నాం నేను ఎవరైనా వాక్యం వాక్యం చెప్తుంటే చాలా జాగ్రత్తగా వింటాను ఎందుకో తెలుసా నాకు ఒక సీక్రెట్ తెలుసు ఇక్కడ ఎవరు నిలబడి వాక్యం చెప్పినా దేవుని ఆత్మరపించాలని ఆ సంవత్సరము కాయపనే బా బైబిల్ వాక్యం ఉంది ఆ సంవత్సరము కయప ప్రధాన యజగుడు ఎండి ప్రవచించను అని ఉంది కైప పాపంలో జీవించినవాడు కదా ఏసుప్రవ్ ని అప్పగించిన వాడు కదా ఏసుప్రవ్ అంటే వ్యతిరేకస్తుడు మళ్ళీ అటువంటి వాడు అక్కడ ప్రవచించని ఉంది ఏమనంటే ప్రజల కొరకు ఒక చనిపోవటం మంచిది అని ప్రవచించిండని వాక్యం ఎందుకో తెలుసా ఇక్కడ ఎవరు నిలబడినా దేవుని యొక్క ఆత్మ నడిపిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అది నేను నమ్ముతాను ఒక పొలిటీషియన్ ని పెట్టినా అదే జరుగుతుంది నేను చెప్తున్నాను ఈ గురించి చెప్తున్నా కానీ ఎవరు నిలబడ్డా ఇక్కడ ఇక్కడ ఎవరు నిలబడ్డా ఆత్మ పట్టేసుకుంటుంది అంతే దేవుని దేవుని యొక్క మాటలు విన వినిపియాల కాబట్టి నిన్న ఒక స్పీకర్ లాగా సౌండ్ బాక్స్ లాగా వాడుకుంటాడు దేవుని అంతే ఇక్కడ నిలబడితే ఎవరన్నా నిలబడడానికి నువ్వు ఆసక్తి చూపించాలంటే నిన్ను వాడుకుంటాడు నన్ను వాడుకో ప్రవాణ లేదా పెదూరు వాడుకోవాణా యూజ్ మీ లాడ్ అంటుంటాడు ఆయన ప్రార్థన చాలా ఆశ్చర్యంగా ఉంటుంది నన్ను వాడుకో ప్రవాదాన్ని వాడుకోవాబులు చాలా జాగ్రత్తగా వినాలా అనేది నీకు అటువంటి సంబోధన పెట్టిండు పేరు దేవుడు నువ్వు ప్రియుడవు నువ్వు ప్రియుల ప్రియురాలవు అంటాడు పరమగినీతంలో సంఘాన్ని ప్రియురాలతో పోలుస్తాడు దేవుడు అంటే మీరు ఊహించుకోండి ఎంతగా విలువించాడు దేవుడు నీకు నాకు తర్వాత లూకాసు వార్త కాదు మొదటి వ్యూహాను పత్రిక నాలుగవ అధ్యాయం మొదటి వ్యూహాను పత్రిక నాలుగవ అధ్యాయం ఏడా వచ్చిన ప్రియులారా మన సార్ మనము ఒకరినొకరు ప్రేమిద్దము ఏలైనాగా చూడండి ఎందుకు ప్రేమించాలా ఒకరినొకరం ఈ లోకంలో అంటే ఇది దేవుని మూలంగా కలిగిందంట కాబట్టి వాక్యం జస్ట్ వాక్యం చెప్తుందని కాదు మనం ఒకరినొకరు ప్రేమించడం ప్రేమ ఎప్పుడు వ్యక్తపరిచేది హృదయంలో పెట్టుకునేది కాదు ఈ విషయం బాగా అర్థం చేసుకోండి సినిమాలలో చెప్తాడే హీరో హీరోయిన్లు మాట్లాడుకుంటారే మనం అట్లా మాట్లాడుకుంటామా మనం అట్లా మాట్లాడుకుంటాం సొంత భర్తకి అట్లా చెప్తావా భార్యకి చెప్తావా నేను నిన్ను ప్రేమిస్తున్నా ఎవరని చెప్తారా చెప్పండి మన గ్రూప్ చెప్పండ్రదర్ సిస్టర్స్ మీరు మీ హస్బెండ్స్ మీ వైఫ్లు ఎప్పుడు చెప్పారు కదా మన దేశంలో వచ్చిన బలైనతా జీవి నిజమైన జీవితంలో లేనిదే ఆయన చూపిస్తాడు వాడు సినిమాలో సినిమాలో చూపించి నువ్వు ఎప్పుడు చేయలేవు సడన్ ఇంటివైపు ఇప్పుడు చెప్పు ఐ లవ్ యూ అంటే ఏమంటుందా మీ భార్య అట్లాగా ఏదైనా మెంటల్ అయింది దాంటది మెంటల్ పిచ్చోడ్ అయిపోయిందలైనతా లేక తీసుకొచ్చి ఏంటంటే ఆ సిస్టర్ చెప్తుంది సాక్ష్యం ఆశ్చర్యంగా ఉండే సాక్ష్యం ఎప్పుడు వీళ్ళ సిస్టర్ సాక్ష్యం అది దుష్టాత్మ రాగుడని దుష్టాత్మ దాని నుంచి సంపూర్ణంగా విడుదల కలిగకపోతే వాడు ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రికలుంది వాడు రకరకాల దుష్ట శక్తులతో నీ శరీరంలోని ప్రతి అవయవానికి కొడతాడట వాక్యం ఉంది ఒక్కొక్క అవయవానికి ఒక దురాత్మ దాని చంపని చూస్తూ ఉంటుంది లోపలికోడానికి నువ్వు దానికి మార్గం ఉపయోగించావు త్రాగుడు అనే ద్వారం అది ఆ త్రాగుడు ద్వారా రకరకాల దురాత్మలు నీ నీ అవయవాలను కొట్టేస్తూ లివర్ ని కిడ్నీస్ ని అన్నింటినీ కొట్టేస్తూ కాబట్టి దాని నుంచి త్వరగా విడుదల పొందాలా బలైన తంటమా ప్రభువే బలవంతుడు నీకు ఎక్కడ బలహీనవుతుందో అక్కడ ప్రభుని ఆహ్వానించు ఆయన బలవంతుడు నీకు బలమిస్తాడు అక్కడి నుంచి నువ్వు విడుదల కాబట్టి కొలెసర రాష్ట్ర చూడండి కొలస పత్రిక మూడవ అధ్యాయం కొంచెం స్పీడ్ గా కొలస మూడవ అధ్యాయము పన్నెండవ వచ్చిన కాగా దేవుని చేత దేవుని చేత ఏర్పరచబడిన వారిను పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు జాలి గల మనసును దయాలత్వమును వినయమును సాత్వికమును దీర్ఘ శాంతమును ధరించుకొని ఇప్పుడు నిజంగా మీరు ప్రియులైతే మీకు గుణగణాలు ఉండాలంట ఏంది చెప్పండి ఒకటి జాలి జాలి నిజంగా మీకు జాలి మనసుందా రెండవది దయగల మనసుందా మూడవది వినయం తగ్గింపు జీవితం నాలుగవది సాత్వికమంటే తెలుసా మరి అంటే నేను ఎక్కడ ఉప్పొంగు నాలో ఏ గొప్పతనం లేదు నాలో ఏ గొప్పతనం లేదు ఆయన సాత్వికుడు దీన మనసు గలవాడు అని చెప్తాడు నేను సాత్వికుడిని దీన మనసు గలవాడు అంటాడు దేశ ఎందుకు చెప్పండి గొప్ప దృష్టికర్త అయ్యుండి సామాన్య మనిషిలాగా గుర్తిండి అంతగా తగ్గించుకున్నానంటే సాత్వికం అంటే అదార్థం ఎప్పుడు ఉప్పం నాకు అన్ని తెలుసు నేను గొప్పవాడిని అని అనుకోని అనుకు దేనికి పనికిరాని వాడివి మీద పురుగు వంటి దేవుని నేను పరచుకున్నాడు కేవలం ఆయన వలన నేను ఇట్లున్నాను నా వలన కానే కాదు అయింది అక్కడ మొదసారి చదువు ఎవరు ఏర్పరచుకుని నిన్నాడా ఎవరు ఏర్పరచు నిన్ను దేవుడు నీ వల్ల కాదది దేవుడే నిన్ను ఈ రీతిగా ఏర్పరచుకుంటూ ఈ రోజు యొక్క నడిపించిండు ఈరోజు నీ జీవితంలో అద్భుతకరం చేసిండు దేవుడు ఇది కేవలం ప్రభు వల్ల కలిగిందనే నువ్వు ప్రతిసారి సాక్ష్యం ఇవ్వాలా నేను ఇట్లా నేనట్లా నాకిట్లా నీకు ఇట్లా అవి కానే కాదు నేను అనే పదం పోతేనే సాత్వికమస్తు నాది అన్న పదం పోతేనే సాత్వికమస్తు కాబట్టి నీ నిజంగా దేవునికి ప్రియునిగా ప్రియురాలుగా ఉంటే నీలో ఈ గుణగణాలు ఉన్నాయా ఉన్నాయా లేకపోతే తెచ్చుకోవాలా కదా లేకపోతే తెచ్చుకోవాలా రాసుకోవాలా రేపటి నుంచి చదువుకోవాలా ఎల్లుండి పరీక్ష నిజంగా పరీక్ష ఆయన పరీక్ష పెడతాడు విన్న వాళ్ళకి ఆ పరీక్షలు మీరు గెలవాలా అంటే కష్టాలు వస్తాయి అటువంటి పరిస్థితి వస్తాయి అప్పుడు నీకు నిజంగా దయ ఉందా అది పరీక్షించబడతా ఉంటుంది ఇవన్నీ విన్న వాళ్ళకి పరీక్ష క్రైస్తవ జీవితము పరిశులత గుడింది విశ్వాసము పరిశీలించబడకపోతే అది పనికిరాని విశ్వాసం అంటే నీ విశ్వాసము ప్రతిరోజు పరిశీపబడల్లా వస్తూ ఉంటాయి కష్టాలు వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయంటే ఎందుకు కల్పిస్తున్నా అంటే నీ విశ్వాసం పరిశీపడల్లా నువ్వు నిజంగా నమ్ముతున్నావా ఇప్పుడు రుజుపరచు ప్రభావ నీ నిజంగా ప్రేమిస్తున్నా ప్రభా రుజుపరచు కాబట్టి ప్రతి పరిషన్లను నువ్వు రుజుపరచుకోవాలా నీకు వచ్చిన ఎటువంటి కష్టమైన గానీ తర్వాత చూసినమా రెండవ కొరింతి నష్టపత్రిక చాలా రాసింది ఇక్కడ రెండవ కొరింత పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన మరియు నేను దుఃఖంతో మీ వద్దకు తిరిగి రానని నా మటుకు నేను నిశ్చయించుకుంటున్నాయి ఇంకా చదువు బ్రదర్ రెండవ అధ్యాయం రెండవ కొరంతి రెండవ అధ్యాయం చదువు బ్రదర్ ఈ సంగతులు మీకు రాస్తున్నాను ఏంది ఆ సంగతులు మరియు నా సంతోషము మీ అందరి సంతోషమే అని మీ అందరి అందు నమ్మకం కలిగి ఇలాగూ రాసింది కాబట్టి సంతోషము పరిపూర్ణం అవుతనే కానీ మీరు ఆయనకి ప్రియులుగా ఉండలేరు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన మరోసారి తర్వాత చూడండి మత్య్యసు వార్తలో ఆయన గురించి మాట్లాడుతున్నాడు పదిహేడవ అధ్యాయం మత్య్యసు వార్త పదిహేడవ అధ్యాయము దాని ఒక వాక్యం చూపించి నేను వాక్యం ఇంకా ముగించేస్తాను మత్య్యసు వార్త పదిహేడవ అధ్యాయము ఐదవ వచనం ఆ ఆ ఎవరు మాట్లాడుతున్నారు ఆ ఉంది కింగ్ జేమ్స్ వర్షన్ లో ఆ తండ్రి మాట్లాడుతున్నాడు యేసు ప్రభు గురించి ఈయన నా ప్రియ కుమారుడు ఆనందించున్నాను కాబట్టి నువ్వు నిజంగా ప్రియ కుమారుడు అయితే నీ అందు దేవుడు ఆనందించాల కదా నేను చూపిస్తే ఇప్పుడు కొంచెం నిజంగా దేవుడు నీ బట్టి ఆనందిస్తున్నా లేదా నువ్వు చెప్పగలవా మీరు బహుగా ఫలించడం వలన తండ్రి బహుగా ఆనందించనుంది వాటివర్త పదిహేనవ పదిహేను పదిహేనవ దేవ్ మీరు ఫలిచ్చుట దేవుని చిత్తం దాని దేవుడు ఆనందింపబడుతుంటాడు మీరు బహుగా ఫలించడం ఆయన మరీ ఆనందించ ఆనందిస్తూ ఉంటాడు మహిమపరచబడుతూ నువ్వు ఫలించకపోతే ఆయన మహిమపరచలేదు నువ్వు ఎంత పాటలు పాడు ఆయన మహిమపరచలేదు నువ్వు ఎంత వర్షిప్ చే ఎంత పాటలు పాడుకో ఏమని చేసుకో ఆయనకి మహిమ రాదు ఆయనకి ఎప్పుడు మహిమ వస్తుంది మీరు ఫలిస్తనే మీరు ఫలిస్తేనే మీరు బహుగా ఫలిస్తేనే ఆయనకి మహిమ కాబట్టి చెప్పండి మళ్ళీ మీరు ఫలిస్తుండ్రా ఆయన నేను లోకంలో పంపించి ఫలించడానికి వరకు మీరు ఫలించకుండా ఆ ఉండి ఒక స్థానంలో ఉండిపోతే ఆయనకి మహిమ వస్తుందా కాదు మహిమ రానే రాదు ప్రియులు ఆయన మహిమ పరచాల కాబట్టి నేను ఒకటే ఇంకో వాక్యం చూపించేసి ముగించి వేస్తా గ్రంథం వెళ్ళిపోతాను గ్రంథం మొద దానియుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయం నాకు బహు ఇష్టమైన పుస్తకం ఎందుకంటే నేను అన్ని ప్రవేశాలు నేను దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయం దాని గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం ఎవరు చదువుతారు కొంత జాగ్రత్తగా వినాల చదవాల పరిగెత్త పరిగెత్త వినడం ఎట్లా ఇందాక చూసినాం ఎట్లా వినాలా హ వినడము జాగ్రత్తగా వినాల సో మెల్లగా చదువు బ్రదర్ ప్రేమతో చెప్పాలి నేను అయితే ప్రేమతోనే చెప్తున్నాను బ్రదర్ మీ మంచి కొరికే చెప్తున్నాను కదా ప్రేమ అదే కదా మీరు కష్టం మీరు చెడిపోదని నేను చెప్తలేను మీరు బాగుండాలనే చెప్తున్నా కాబట్టి మీరు బాగుండాలనేది ఈ వాక్యం సరే చెప్ బ్రదర్ నీవు బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఎవరి గురించి వచ్చేసింది ప్రియుడు ప్రియులు ఇప్పుడు డైరెక్ట్ ఎవరి గురించి నీవు అంటే ఎవరు నేను మాట్లాడుతున్నా నీవు అంటే ఎవరి గురించి నీ గురించి నీ గురించి నీ గురించి నీ గురించి ప్రతి ఒక్కరు నీవు అంటే ఒకరు కదా మీరు అంటే అందరూ నీవు అంటే నీ ఒక్కరి గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు అర్థమవుతుందా ఈ వాక్యం మీకు అర్థమైపోతే చాలు ఇక్కడ మీద మనం మీరు దీన్ని బట్టి అక్కడ ప్రశ్న వేయద్దు నాకు ఎందుకు ఇవ్వలేదు ప్రవ్వా ఈ విషయం అని నాకు ఎందుకు బయలుపరచలేదు బాబు ఈ విషయం అన ప్రతిదీ బయలుపరిచే దేవుడు ఆయన జీవంగల దేవుడు ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు నువ్వే వింటలేదు రెండు మూడు సార్లు మాట్లాడినా మీరు వినలేదు అంటాడు ఆయన ఎన్నిసార్లు మాట్లాడినా మీరు వింటలేరు ఎన్ని ఆధ్వర్యాలు మాట్లాడినా నీతోని ఎన్నిసార్లు టీవీ ప్రోగ్రామ్స్లో మాట్లాడినా మీతోని విన్నారా వినలేదు మీరు మీరు ఆయనకి ప్రియులుగా లేకపోతున్నారు అంటాడు ఇప్పుడు చదువు బ్రదర్ మెల్లగా నీవు చూడండి ఎంతమందికి అర్థమైందో నాకు తెలియదు కానీ మీకు ఒక విషయం నేను చెప్పాలనుకున్నా మీరు కేవలము ప్రియులుగా ఉంటే సరిపోదు మీరు కేవలము ప్రియుడుగా ఉంటే సరిపోదు మీరు బహు ప్రియుడుగా ఉండాలని వాక్యం దేవదూర్తో వచ్చి మాట్లాడుతుండ్రు దాని నీవు ఉత్త ప్రియుడనా ఉత్త ప్రియుడనా చెప్పండి బహుప్రీడవు దేవుని దృష్టిలో నువ్వు బహుప్రిడవు అని దాని గురించి గాబ్రియలు దూత సాక్ష్యం ఇస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి నువ్వు ప్రియుడవా బహుప్రిడవా అది వాక్యం అంశం నువ్వు ప్రియుడవా బహుప్రీడవా చెప్పండి ఇప్పుడు ఈ ప్రశ్న ఇంతకు ముందు ఏమన్నా ఆ ప్రియులు అంటే ఖుషీ ఉన్నారు మీరు నేమంతా ప్రియులమే అనుకున్నారు ఇప్పుడు ప్రశ్న వస్తుంది నువ్వు ప్రియుడవగా బహుప్రిడవా ఇప్పుడు ఎవరు మీలో ఎవ్వరి వారు జవాబు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ వాక్యంలో నువ్వు దేవునికి ప్రియుడవా బహు ప్రియుడవా తన కిందికి వేసుకుంటున్నావు చాలా మంది కానీ అది కూడా రుజువు వాక్యం ఎందుకంటే క్రైస్తవులు అబద్దికులు ఒక భక్తులు ఒక బ్రదర్ చెప్పిండు నాకు ఎందుకో తెలుసా మాటలల్లో మనం అబద్ధం చెప్పమంట ప్రార్థనలు అబద్ధం చెప్పమంట కానీ పాటలు అబద్ధం చెప్పమంట ఉదాహరణకి ప్రతి చోట నీ సాక్షిగా ఇందాక పాడుతుంది పాట నువ్వే ఎత్తుకున్నావు కదా చెప్పండి ప్రతి చోట ప్రభు చెప్పండి ఎప్పుడున్నారు ఆ పాటకు తగినట్లు అబద్దికులా ప్రతి పాటలో మీరు అబద్దికులు అని రుజువుపరిచిండి ఆయన నేను నిజంగా షాక్ తిన్నాను మొత్తపాటు సేవపస్తుడు క్రైస్తవులు ఎక్కడ అబద్ధం చెప్పారు సార్ కానీ పాటలో అబద్ధం చెప్తారు సార్ అంటే ఆ పాట పాడుతుంటారు కానీ పాటకు తగినట్లు ఎవరు జీవించారు సార్ అంటున్నాడు అప్పుడు నాకు మైండ్ ఓపెన్ అయింది ఇక మీద నేను చాలా జాగ్రత్తగా పాడాల పాట కదా ఇట్లా మనం మార్పు చెందుతా ఉండాలా ఆయన వచ్చేంతవరకు ప్రతి దశలో నువ్వు మార్పు చెందుతూనే ఉండాలా చూడండి కానీ అంట దేవుని దృష్టిలో బహు ప్రియుడు కొంచెం కాదు జస్ట్ ప్రియుడు కాదు అర్థమవుతుందా కాబట్టి ఒకవేళ రక్షింపబడ్డ వాళ్ళందరూ ప్రియులైతే ఎవరు బహుప్రి ఎవరు బహుప్రి మీకు తెలుసుకోవాలని ఉందా లేదా మీకు కావాలని ఉందా లేదా నేను బహు ప్రియుడను కావాలా దేవునికి నా గురించి కూడా దేవుడు సాక్ష్యం ఇవ్వాలా అని ఎవరికి ఇష్టం చెప్పండి చేతులు చేతులు ఎత్తే వాళ్ళు తర్వాత అర్థం చూసుకొని అట్లా వెళ్ళిపోతారా పాటిస్తారా చూద్దాం నేనుగా చూసాడు ప్రభువు చూస్తుంటాడు ఆయన ఆత్మ చూస్తూ ఉంటాడు కాబట్టి నువ్వు దేవునికి బహుగా ప్రియుడుగా ఉండాలంటే దానియలు ఎట్లా అటువంటి బిరుదు పొందుకున్నాడో మీరు అట్లా ప్రయత్నించాలి దానియలాగా చెప్పండి ఉదాహరణకి ఫస్ట్ గున్నగన్న దానియల్లో ఆయన ఎటువంటి మనిషి చెప్పండి ఎవరైనా చెప్పగలరా ఆయన ప్రతిరోజు మూడు సార్లు ప్రార్థన చేస్తున్నారు చెప్పండి మూడు సార్లు ప్రార్థన చేసిన కదా మూడు సార్లు అంటే ఇప్పుడు చెప్పండి ఉదయము మధ్యాహ్నము సాయంత్రం కదా చెప్పండి మనం చేస్తున్నాం మీరు తలలు ఎత్తుకున్నారు మంచిదే కానీ ఇప్పుడు చెప్పండి నోటితో నోరు విప్పి నిజంగా మీరు మూడు సార్లు అన్నా ప్రార్థన చేస్తుంటారు రోజుకి చేస్తా మీరు మన మీరు ప్రియులే మీరు ఫియలే అంటున్నా కదా నేనైతే ఖచ్చితంగా మూడు సార్లు అయితే చేస్తున్నా ఇంకెక్కు చేస్తాను కానీ మూడు సార్లు అయితే ఖచ్చితంగా చేస్తున్నా ఎందుకు చెప్పండి మీరు బహుప్రీడ నాకు తెలంగా బహుప్రీడ అని ఇప్పుడు తెలుస్తుంది నాకు మనము ఆన్లైన్ ప్రేయర్ మీటింగ్ పెట్టి దగ్గర దగ్గర తొమ్మిది వందల డెబ్బై అంటే ఇంకో త్వరలో వెయ్యి దినాలైతు నేను దగ్గర దగ్గర తొమ్మిది వందల డెబ్బై రోజులు పాల్గొన్నా ప్రతి రోజు మధ్యాహ్నం పూట ఎంత కష్టం ఉన్న ఆ ఎంత పని ఉన్నా ప్రార్థనలో మాన ఎందుకంటే దేవుడు చెప్పిండు కాబట్టి లాక్డౌన్ లో చెప్పిండు కాబట్టి మీరు మెలకు ఊకండి ప్రతి రోజు ప్రార్థించమని కాబట్టి ప్రార్థిస్తూనే ఉన్నాం వెయ్యి దినములు నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నా అని సాక్ష్యమిస్తూ ఇంకా ఇంకా ఉంది ఇంకొక ఇరవై దినాలు అంతే ఇరవై ముప్పై దినాలు ఇంకా ముప్పై రోజులు అంటే నవంబర్ ఎండింగ్కి వెయ్యి దినాలు అయితే నేను ప్రయత్నిస్తా వెయ్యి దినాల వరకు ఆ ఖచ్చితంగా విశ్వాసంలో పాల్గొంటుందా వెయ్యి దినాల తర్వాత ఎవరు ఉంటారు చెప్పి దినాల తర్వాత ఎవరు తీర్మానించుకుంటారు మీరు లంచ్ టైంలో ఏం చేస్తారు మేము లంచ్ టైంలో చేస్తున్నాము ఉద్యోగం అనుకొని కాదు లంచ్ టైంలోనే చేస్తున్నాము అన్న తినే టైంలో ఆన్లైన్ పెట్టుకొని ప్రార్థన చేసుకుంటున్నాము వాక్యం ధ్యానించుకుంటున్నాం వెళ్ళిపోతున్నాం దేవుడు ఎన్ని విషయాలు పనిపించిండో నేను ఇంతకు ముందు నేర్చుకుని కూడా నేర్చుకునే ఈ మధ్య ఎన్నో విషయాలు నేర్చుకున్నాను నేను ఎందుకు నువ్వు ఆయన సన్నిధిలో సమయం గడిపితే మన ఆయన సంభాషించాలి నితని నీతో మాట్లాడాలి మాట్లాడుతున్నాడు అనేకమైన విషయాలు మాట్లాడుతున్నాడు బలపరుస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు భయాలు తొలిగిస్తున్నాడు ధైర్యంగా ముందు నడిపిస్తా ఉన్నాడు అనేక ప్రాంతాల అద్భుతాలు వందల కొద్ది మనుషులు వాళ్ళ జీవితాలు ప్రభుకు సమర్పించుకుంటున్నారు పిలిస్తే ఆహ్వానిస్తే మీ పాపాలు ఒప్పుకోండి అంటే అందరూ ఒప్పుకుంటున్నారు ప్రభుని స్వీకరిస్తున్నారు అద్భుతాలు చేస్తున్నాం నెలల నెలలు మంచాల మీద పడ్డ లేచి నడుస్తున్నారు వంకర మెడకాయలు ఉన్న వాళ్ళు సీదా అయిపోయి నడుస్తున్నారు అటువంటి అద్భుతాలు నేను ఎప్పుడు చూడలేను నా లైఫ్లో ఇప్పుడు జరుగుతున్నాయి మా సేవలో విధేయత వలన విధేయత వలన అత్తకి కోడలకి ప్రార్థన చేస్తే ఇద్దరు విడతల పొందారు కార్యలు చెప్పండి బహు ప్రియుడిగా ఉంటే ఇట్లాంటివి జరుగుతాయా జరగవా లేక ప్రియులుగా ఉంటే జరుగుతాయా జరగవా దానికి మీరు జవాబు ఇవ్వరు తెలుసు మనం అంతా ప్రియులుగా ఉన్నాం కాబట్టి బహు ప్రియుడుగా ఉంటేనే అవి జరుగుతాయని తీర్మానించుకుంటాం కాబట్టి కమిత ఏం చేయాలా దాని వల్లే కనీసం ఒక మూడు సార్ ప్రార్థించగలమ్మా చూడండి దేవుడు ప్రతి ఒక్కరికి ఇర గంటలు ఇచ్చాడు రోజుకి కదా ఇరవై గంటలలో నీ కొడుకు నువ్వు ఖర్చు పెట్టుకుంటున్నావు తెలుసా ఎనిమిది గంటలు ఉద్యోగాన్ని పోతావు లేక స్కూల్ కాలేజ్కి పోతావు దాని తర్వాత ఇంటికి వచ్చినాక నీకు ఇంకా ఒక నాలుగైదు గంటలు ఉంటుంది నువ్వు పండుకునేది తొమ్మిదికో పదిగో లేచి ఐదు గంటకో ఆరు గంటలకో అది కూడా నీ కొరకే వాడుకుంటున్నావు నీ రెస్ట్ కొరకు వాడుకుంటున్నావు నువ్వు నిద్రపోవడానికి కొరకు వాడుకుంటున్నావు మొత్తం నీ కొరకే వాడుకుంటువే ఆయన కొరకు మూడు కూటలు ఖర్చు పెట్టలేకపోతేవే ప్రార్థనలో ఎట్లా బహు ప్రియుడుగా ఉండగలవు చెప్పండి ఆయన ఉదయం లేస్తేనే ఎరుసలేము మందిరము ఎక్కడ దిక్కు ఉందో అటు దిక్కు తను దృష్టి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాడు ఈరోజు లేదనుకో మందిరం నీకు అవసరం లేదు అది కానీ ఉదయం లేస్తే అక్కడ ఆయన ప్రార్థన చేస్తుండడు తర్వాత సంధ్యానం సాయంత్రం పూట వాళ్ళు నైవేద్యం అర్పిస్తారు దేవునికి పాత నిబంధన కాలపు పోద ఇప్పుడు లేదా ఆయన తిరిగి మోకాలుండి ప్రార్థన చేస్తున్నాడు నిన్నే ఉదయం లేసి ప్రార్థిస్తుండేట తెలుసా కిటికీలు తెచ్చుకోవాలి నేను కూడా ఎప్పుడు నేను కూడా ఎప్పుడు పొద్దున్న లేస్తేనే కిటికీలు తెసుకొని ఒక కిటికీ దగ్గర ఒక కిటికీ తెరిస్తే ఆడ ఆడ మోకాలు ఉంటాయి కొంచెం చల్లగాలు వచ్చేవాడు అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తాను నాకు ఇప్పుడు గుర్తిస్తాను దానిలో కూడా అక్కడనే చేస్తున్న వాక్యం కిటికీలు తెసుకొని తూర్పు దిక్కున్న అటు ఎరుశలేమ మందిరం ఎక్కడ ఉందో దూరంలో అక్కడ ప్రార్థన చేసుకుంటుండ దేవుని సన్నిధిలో నీకంటూ ఒక స్థలం రహస్య స్థలం కావాలని ప్రతి ఒక్కరు మీ రహస్యలంలో పోయి ప్రార్థన చేసుకోండి అంటాడు చేసుకోవడం ప్రతి ఒక్కరికి రహస్య స్థలం అవసరం నీకు నీ రహస్య స్థలం ఎక్కడుందో నాకు తెలియదు వంటగదిలో ఉందా లేక బాత్రూమ్ ఉందా లేక బెడ్రూమ్ లో ఉందా మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఎక్కడ జీవిస్తున్నారో ఎక్కడ ఒక స్థలంలో పోయి ప్రార్థన చేసుకోవచ్చు ఒంటరిగా రహస్యం స్థలం అంటే అది అర్థం ఏసు ప్రభులనే మనం దాచబడ్డాం కాబట్టి నువ్వు ఎక్కడన్నా ఒక స్థలం ఏర్పరచుకొని ప్రతిరోజు మూడు సార్లు ఆయనకు సన్నిధిలో సమయ నేర్చుకుంటే గానీ నువ్వు బహుప్రయుడు కాలువు ఫస్ట్ పాయింట్ అది రెండవ పాయింట్ ఏం తెలుసా సాత్వికమైన ఆహారం తినాలని ధాన్యాల గురించి మనం నేర్చుకుంటాం ఆయన తిన్నదంతా చాలా సాత్వికమైన ఆహారం ఆడంబరమైన గంభీరమైన ఫుడ్ ఎప్పుడో ఒకసారి తింటాం కానీ ప్రతిరోజు మటుకు సాత్వికమైన ఆహారం వెజిటబుల్స్ తిన్నాడు ఆయన కూరగాయలు తిన్నాడు గింజలు తిన్నాడు అంటే గంజి గంజి లాంటి దా తీసుకొని తిన్నాడు కానీ బబ్బులోను రాజులు తినే ఆహారము నాకు అన్నాడు అర్థమైందా సాత్వికమైన జీవితం బహు ప్రాముఖ్యమైన సరే నేను దాని గురించి మొదటిది కాదు ఒకసారి చూడండి తొమ్మిదవ అధ్యాయం సరే మొదటి మొదటి అధ్యాయం సార్ మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం ఆరు ఏడు వస్త్రాలు దాని మూడవ గుణగా నేను చూస్తాం ఆరు ఏడు యూదులలో నుండి దానియలు హజరి అని వారు వీరిలో ఉండేది నీ సహవాసము ఎక్కడ ఉంది బహు ప్రియుల సావాసం ఎక్కడ ఉంటుందో తెలుసా ఎవంటు పడితే వాణితను సవాసంలో పోవద్దు ముఖ్యంగా ర్యాప్చర్కల్ట్ బోధకులతో పాటు నేను ఉండదు నేను బహు కఠినంగా చెప్తాను ఆ విషయంలో ఎందుకంటే అది అబద్ధ బోధ అని నేను ఏంటి చాలా రుజువుపరిచిన చెప్పింది కదా నేను వాక్యాలతోని రుజువుపరిచిన అది బహు డేంజరస్ బోధ దాని కొరకు నేను ఎంత దూరమైనా పోగలను మీ అందరి నుంచి దూరం కూడా నేను వెళ్ళిపోగలను మీరు స్వీకరించకపోతే నేను అంత దశ కూడా ఎదిగిన రక్త సంబంధికులనే దూరం చేసుకున్నా నేను ఆ బోధ విషయంలో ఎందుకంటే అది చాలా డేంజరస్ బోధ రాప్చర్ కల్ట్ అంటే మీకు తెలిసి ఏంది ఆ బోధ కదా కాబట్టి బైబిల్ ఉంది చివరి వరకు సంఘం ఉంటుంది శ్రమల గుండా మనం అందరం పోతాం కానీ మనం శ్రమలలో కాపాడబడుతూ ఉంటాం హరీష్ ఎందుకు కాపాడబడుతూ ఉంటాం అంటే శ్రమల గుండా పోతున్న వానికి మనం ఆదరణకరంగా ఉండడానికి వాక్యం చూపించడానికి కోరుకు ఎవరుండ వానికి వాక్యం చూపించడానికి నేను మాయమైపోతాను తెలుస్తాను చెప్పండి ఆ రోజు బాధపడతారు నేను మాయమైపోయి గాలిలో కలిసిపోతా అని చెప్పి అనుకున్నాను ఈ రోజు ఏంటి కింద ఉన్నానంటే నీ పరిస్థితి ఏం చెప్పండి నువ్వు నమ్మిన వారి దానికి తగినట్లు ఉండిపోయావు కాబట్టి బహు డేంజరస్ బోధ నీ సహవాసం ఎవరితోని ప్రతి ఆత్మను వివేచించమని చెప్తాడు పౌలు ప్రతి ఆత్మను వివేచించాలి ఇది ప్రభు వల్ల ఇది దేవుని నుంచి వచ్చిందా లేదా ఇది సైతందా నువ్వు నీ బాధ్యత లేకపోతే నువ్వు మోసపోతావు నాకు ఎవరు చెప్పలేదు ప్రభు అంట నువ్వు వీటిని మీరు ముందు ధ్యానించలేదా ముందు గ్రహించలేదా అని చెప్తాడు మోసపోయినారు మీరు కాబట్టి ఈ విషయంలో నేను మాకు కాంప్రమైజ్ కాను నీ సహవాసము ఎటువంటి వారిది దానియలు ఎందుకు బహుప్రియుడు తెలుసా ఆయన యూదా గోతంలో పుట్టిన వాడు ఒక చరిత్ర ప్రకారం బైబిల్ లేదు కానీ ఒక చరిత్ర ప్రకారంగా ఆ అమ్మాయి పేరు ఆ స్త్రీ పేరు నాకు వస్తలేదు అబిగయల్ దావీ అభిగయల్ కి పుట్టిన వాడు దానియల్ అని ఒక చరిత్రలో బైబుల్ ఒక హిస్టరీ బుక్ లో అయితే నేను చూసిన అబిగైల్ అంటే తన భర్త పొరి పో మొరటోడు ఉంటాడు తన భర్త నాబోర్త నా బోత కాదు నాబాలు నాబాలు మొరటోడు ఉంటాడు నా బాలు చనిపోయినాక తన బా తన భార్య విధరాలైన దావి దాని చేసుకుంటాడు వారిద్దరికి పుట్టిన వాడే ధాన్యాలైన ఒక చరిత్రలో అయితే శత్రఘ్ మేషక్ అభ్యర్థోలు కూడా ఆ యూధ గోత్రంలో పుట్టిన పిల్లలే ఈ నలుగురు యూధ గోత్రంలో పుట్టినవారు ఆత్మీయ సత్యం ఏం తెలుసా యూదా గోత్రం అంటే యేసు ప్రభు గోత్రం ఏసు ప్రభు గోత్రంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఈ నలుగురు నీ సహవాసం కూడా ఏసు ప్రభు గోత్రంలో ఉన్న వారితోనే నీ సహాసం ఉండాలా అర్థమవుతుందా సత్యాన్వేషణలో ఉన్న వారితోనే నువ్వు సహవాసం ఉండగలిగితేనే కానీ దానిలాగా నువ్వు బహుప్రియుడిగా తయారు కాలేవు ఈ విషయం మీరు మీరు తీర్మానించుకోండి ఏ సహవాసంలో మీరు ఉన్నారు ఆ తీర్మానించుకోండి నేను నేను చూడడం లేదు కదా నాకు అవసరం లేదు కదా కదా ప్రభుకు తెలుసు కానీ ఆయన ఆయన ఆయన ఇక్కడికి వచ్చి నీకు ఎట్లా బుద్ధి చెప్తాడు డైరెక్ట్ వచ్చి చెప్తాడా తన బిడ్డల్ని ఎన్నుకో అని చెప్తా ఉంటాడు నువ్వు సహవాసం క్షద్రగ్ మెషగ్ లేక బబులోనులతోనా నీ తీర్మానం అది అప్పుడే నువ్వు బహుప్రియుడు ఈ విషయం భారత తీసుకోండి నాలుగవదిగా తొమ్మిదవ వచ్చి చూడండి కాబట్టి దానిక ఇప్పుడు ఒక ఒక ఏమంటాము ఒక మార్గదర్శకుడు లాగా ఒక ఎవరైనా నపుంసకుడు అని ఉంది ఆయన ఆయన పేరు లేదు బైబుల్లో కానీ చరిత్రలో ఎక్కడ చదివిన బైబిల్ జ్ఞాపకం ఆయన పేరుందా అయితే నపుంసక్డు ఒక అధికారి నపుంసక్లకు అధికారి అయినా అర్థమవుతుందా నపుంసక్ అధికారి ఈ నలుగురిని ఆయన గొప్ప చెప్పిండు రాజు ఆ నపుంసకు అధికారం పిలిచి నీ అధికారంలో ఈ నలుగురిని పెట్టినా వీరిని జాగ్రత్తగా తయారు చేయాలా భవిష్యత్తు కొరకు వీళ్ళకి పెద్ద పొజిషన్స్ పెట్టాల మన ఉద్యోగంలో వీళ్ళు మన దేశానికి చాలా అవసరమని ఆ నలుగురికి నలుగురికి ట్రైనింగ్ అన్నాడు బాగా చేసుకోండి ఒక నపుంసకులకి నపుంస నపుంసకులకు అధికారి నపు నపుంసకులకు అధికారి కింద వీళ్ళని వీళ్ళు ఎవరు చెప్పండి ఏశ్రభు వీళ్ళ గురించి చెప్పాడు పర్లవరాజన్ నిమిత్తమై నపుంసక్కులుగా చేయబడ్డవారు వీళ్ళు అట్లా నపుంసక్కుని అధికారం కింది వీళ్ళు వచ్చారు వాళ్ళ జీవితాలు త్యాగం చేసుకున్నవారు ఇంకా వారికి ఏముంది చెప్ప వివాహాలు చేసుకోరు ప్రభు కొరకు జీవించాలి అంతే తీర్మానం ఆ రోజులలో రాజులు అట్లా చేసి రాజకుమారులని నపుంసక్లుగా చేసుకోవాలి వీళ్ళు రాజకుమారులు అక్కడ ఉంది ఇంగ్లీష్ లో అయితే చాలా క్లియర్గా ఉంది రాజవంశంల నుంచి తీసుకొచ్చారు వీళ్ళని దాని తక్కిన ముగ్గురిని వాళ్ళందరినీ నపుంసకులు చేసి ఆ నపుంసకులు అధికార కప్పి వీళ్ళని మినిస్టర్స్ లాగా తయారు చేయి ట్రైన్ చేయి కానీ ఆ నపుంసకునికి దాని మీద కరుణ కటాక్షం కలిగింది నువ్వు ఎక్కడ జాబ్ చేస్తున్నా నీ మీద ఎవడున్నా వా నీ మీద కరుణ కటాక్షం రాకపోతే నువ్వు దానిలాగా తయారు కాష్టమే కదా నీకు అసలు నీ భాష అంటేనే ఇష్టం ఉండదు నీ ఈ లోకంలో ఎవరికి కూడా అధికారం అంటే ఇష్టం ఉండదు నీ మీద ఎవడన్నా అధికారం పెత్తనం చెలా నీకు ఇష్టం ఉండదు కానీ జీతం పెరగాలంటే వాడు అవసరమా లేదా మళ్ళీ నీవు వేస్తారన్నా కదా అప్పుడు మెచ్చుకుంటావు సారు నాకు శాలరీ పెంచుతాడు జీతం పెంచుతాడు నాకు మంచి ప్రమోషన్ ఇస్తాడు ప్రమోషన్ కొరకు జీతం కొరకు నువ్వు వంట సరిపడుతుంటావు కానీ వాడంటే నీకు ఇష్టమే లేదు నీ హృదయంలో నేను దాన్ని కొట్లాడుతూ ఉంటాను నా జీవితాంతం కొట్లాడుతూ ఉంటాను నా బాసులు నాకు ఎంత అన్యాయం చేసినా వాణ్ణి నేను ఎట్లా క్షమించాలా ఒక్కసారి కాదు డెబ్బై సార్లు కాదు ఎప్పుడు కనిపించినా అప్పుడు క్షమించాల నేను మీకు ఈ విషయం నేను అర్థం చెప్పాలనుకుంటాను ఎవరికైనా నువ్వు వ్యతిరేకంగా ఉంటే ఎవరైనా నీకు వ్యతిరేకంగా ఉంటే ప్రతిరోజు వాణ్ణి క్షమించడం నేర్చుకోండి ప్రతిరోజు ఒక్కసారి కాదు నేను ఆయనను క్షమించేసిన బ్రదర్ మర్చిపోయిన బ్రదర్ అనేది కాదు ఎన్ని సార్లు కనిపిస్తే అన్ని సార్లు క్షమించడం నేర్చుకోండి ఆయనతో పోయి సంభాషించండి సారీ బ్రదర్ సారీ బ్రదర్ ఎన్ని సార్లు చెప్తారో మీరు చూస్తాం మీ జీవితాంతం చెప్పగలరా క్షమాపణ కోరుకోవడం అంటే అది ఒక్కసారిగా సారీ చెప్పడం జీవితాంతం చెప్పాలా దొరికిన కాలం వాడన పోవాలి లోకం విడిచిపెట్టి నువ్వన్న పోవాలి లోకం విడిచిపెట్టి అంతవరకు క్షమించడం నేర్చుకోండి ఇది సీక్రెట్ నేను నేర్చుకున్నా ఒకసారి క్షమించి మర్చిపోవడం కాదు నీ మొహం నేను ఎలా చూడ అంటే నువ్వు క్షమించలేదు కాబట్టి దానియలు విషయం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఇది నపుంసకుడు నపుంసకునిగా నన్ను చేసిన వాణ్ణి నేను ప్రేమిస్తున్నా వాణి కనికర నేను పొందిన వాటితోని సంభాషిస్తున్న ప్రేమపూర్వకంగా దానియలు సంభాషిస్తుంది ఈ లోకంలో ప్రతి బాస్ని వాటిని సంభాషించాలి ఎందుకంటే పౌరులు చెప్తాడు ప్రతి అధికారము పైనుంచి ఇవ్వబడింది అంటాడు కాబట్టి ప్రతి అధికారికే లోబడి ఉండమని చెప్తున్నాడు ఇది నుంచి నువ్వు లోబడితే దేవునికి ప్రియుడుగా ఉంటాడు నేను బాసెస్కి మంచి సలహాలు ఇస్తా ఉంటాను మనం ఇట్టబోధం అట్ట బోధం ఇట్ట బోధం అని కానీ సాధారణంగా మనుషులు ఎవరు తెలుసా వాడు ఫెయిల్ కావాలని ఇస్తారు వాడు ఫెయిల్ కావాలా బాస్ అని సలహాలు ఇవ్వం నేను మటు ఇస్తా ముఖ్యంగా అనిలే ఉంటారు కదా నీ బాసులు అనిలే ఉంటారు కదా చాలా మటు లేక రక్షణనుభవం లేని వాళ్ళే ఉంటారు కదా వాళ్ళకి నువ్వు సలహాలు ఇవ్వాలా వాడికి మంచి సలహాలు ఇవ్వాలా నీ జీవన విధానం అది దేవునికి బహు ప్రియుడుగా ఉండాలంటే అవసరం బాగుతారు త్వరగా ముగించేస్తాను నేను పదకొండవ వచనం ఆయనకి చాలా ఒక పెద్ద అధికారితో మాట్లాడే గుణగణం ఏం తెలుసా ధైర్యం ఒక పెద్ద అధికారులతో అధికారం చూస్తే బాడీ వంగిపోతుంది మెల్లమెల్లగా మాట్లాడతాం నువ్వు తప్పు చేసిన వాడివి కాదు కదా నువ్వు చాలా ప్రాముఖ్యమైన వాడివి ఆ ఉద్దేశంలో అందుకే నేను పెట్టింది దేవుడు అక్కడ నువ్వు వాడికి ధైర్యంగా సలహాలు ఇవ్వాలి కాబట్టి ధైర్యవంతుడు భయపడకూడదు ఎందుకు చెప్తారు చెప్పండి దేవుడు ధైర్యవంతులు మీరు ప్రియులు మీరు ఎందుకు భయపడతారు తప్పు చేయని వాడి లోకంలో భయపడతలేడు మళ్ళీ నువ్వు జాగ్రత్తగా జీవించిన వాడివి తప్పు చేసిన వాడు భయపడుతుంది నువ్వు తప్పు చేయకుండా ఎందుకు భయపడుతుంది ధైర్యంగా ఉండాలా ఈ గుణగణం మీకు అవసరం దేవుని బిడ్డలు బహు బహుధైర్యంగా ఉండాలా ధాన్యాల నుంచి మనం నేర్చుకుంటున్నాం పదిహేను వచనం త్వరగా పదిహేనవ వచనం ఒక పరీక్ష పరీక్షలో వీళ్ళు పాస్ అయినారు అని మీకు తెలిసి వాక్యం అందరినీ తీసుకొచ్చిండు రాజకుమారులు ప్రపంచం నుంచి అందరినీ తీసుకొని పోయిండ్రు ఇప్పుడు ధాన్యాలు ఈ తక్కిన ముగ్గురు వీళ్ళని కూడా పరీక్షించాలా వీళ్ళ మొహాలు ఎట్లున్నాయి తక్కిన వాళ్ళ మోహాలు మంచి మటన్ చికెన్ అన్ని దినోళ్లు మొహాలు ఎట్లున్నాయి కూరగాయల దినోళ్ల ఇప్పుడు పరీక్ష స్టార్ట్ ఈ పరీక్షలో దానియాలు తక్కిన ఈ స్నేహితులు పాస్ నాన్ వెజిటేరియన్ మంచి మటన్ చికెన్ అన్ని రకరకాల వస్తువులు తిన్నవాడి కంటే మంచి బలంగా కనిపిస్తున్నారు మొహాలు వెలుగుతున్నాయి సాక్షం ఉందా అక్కడ నీ పరీక్షలో నువ్వు పాస్ కావాలా ప్రతిరోజు నీకు పరీక్ష ప్రతి పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలా అప్పుడే నువ్వు బహుప్రి ఇవన్నీ గుణగానాలు నీ జీవితంలో రాకపోతే నువ్వు ప్రియుడవే ఎన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నా ఎన్ని సంవత్సరాలు వర్షిప్ చేసుకున్నా నువ్వు ప్రియుడవే కానీ బహు ప్రియుడవు కాదు ఇప్పుడు త్వరగా ముగించేస్తా లాస్ట్ కి పదిహేడవ వచనం దేవుడు చదువు చూడండి వీరికి దేవుడు జ్ఞానం ఇచ్చిండట ఎటువంటి జ్ఞానం ఉంది కదా అక్కడ ఎటువంటి జ్ఞానం ఉంది సకల సకల విధ సకల విధ శాస్త్ర ప్రవీణ శాస్త్రత అంటే సైన్స్ సైన్స్ సబ్జెక్ట్ లో ప్రవీణత అంటే నక్షత్రాలని చదవడము ఆ ఆ ఏమంటామంటే గ్రహాలని చదవడము వాటి ప్రతి భాష ప్రతి సబ్జెక్టు ఈ లోకంలో ఉండే ప్రతి శాస్త్రంలో వాళ్ళకి ప్రావీణ్యత ఇచ్చిండ దేవుడు ఇచ్చిండట చెప్పండి మాది బహు ప్రియుడుగా దొరుకుతాయి ప్రియులుగా ఉంటే దొరుకుతాయా నీకు ఒకటే తెలుసు నీకు ఒకటే జ్ఞానం తెలుసు అన్ని తెలుసా ఈ లోకంలో డాక్టర్ దగ్గర పోతే నీకు ఏం అర్థం కాదు నేను చెప్తున్నాను ఎందుకంటే అవన్నీ ఎప్పుడు మనం నేర్చుకోలేదు కదా గవర్నమెంట్ ఆఫీస్ పోతే నీకు తెలుసా ఏమి తెలియదు ఎందుకంటే నువ్వేం నేర్చుకోలేదు కాబట్టి నువ్వు అన్ని పోగొట్టుకున్నావు నీ జీవితంలో నీకు రావాల్సిన లాభాలన్నీ పోగొట్టుకున్నావు ఎందుకంటే నీకు తెలియదు ఎట్లా తెచ్చుకోవాలన్నా తెలియాల వాళ్ళు వాళ్ళు ఈ లోకస్తులు వాళ్ళు పోయి అన్ని తెచ్చుకుంటారు గవర్నమెంట్ స్కీమ్స్ క్రైస్తవులు మీకు తెలుసా క్రైస్తవులకి ఎన్ని ఫండ్స్ ఉన్నాయో స్టేట్ గవర్నమెంట్ లో విదేశాలకు పోయి చదివే ఫండ్ ఫ్రీగా ఇస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఇరవై లక్షలు ఇస్తుంది మీకు మీరు బయట దేశంపై చదవడానికి ఫ్రీగా క్రైస్తవులకి ఎవరు వాడుకోవట్లేడు ముస్లింస్ వాడుకుంటారు అన్ని పైసలు క్రిస్టియన్స్ ఎవరు వాడుకుంటలేరు మీకు తెలియదు చదువుకు సంబంధించిన పైసలు బయట దేశానికి పోవాలంటే ఒక్కొక్కరికి ఇరవై లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ అయితే నాకు ఆ చీఫ్ మినిస్టర్స్ దాంట్లో ఒక తెలుసు మీ పాప వారం పోతుంది చెప్సా నేను ఇప్పిస్తాను నీకు ఇరవై పది లక్షలంటే నాకు అవసరం లేదా ఎందుకంటే నేను పేదవాణ్ణి కాదు నాకు పెద్ద ఉద్యోగం ఉంది నాకు జీతం ఉంది నేను బ్యాంక్ లోన్ పెట్టుకొని చదివించుకోగలను పిల్ల కానీ ఇటువంటి యోగ్యత లేని మా వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళకి చెప్పాను చెప్పండి మీరు ఫారెన్ కంట్రీ వైజ్ చదవాలనా లేదా లేదు నేను ఇంటిదా చూస్తాను చదువుకుంటా చిన్నగా చదువుకుంటేనే చిన్నగా ఉద్యోగం చేసుకుంటాను పెళ్లి చేసుకుని ఇక్కడే సెట్ అయిపోతా అంటే నీకు ఏం ఫలం వస్తుంది మురికి కాలంలో చేపలు పడతావు చూడండి కొంచెం కష్టం వాక్యం కష్టమైన చెప్పాలా ఆ సిస్టరే ఆ సిస్టర్ అట్టనే చెప్పు కఠినంగా చెప్పు బ్రదర్ అంటే నాకేమో ప్రేమ సిద్ధాంతంగా కొంచెం వెన్న కొట్టాలనిపిస్తా ఉంటే మురికి కాలంలో చేపలు దొరకవు అర్థమవుతుందా ఇక్కడిక్కడే బ్రతకాల అంటే మీకు చిన్న చిన్నవి దొరుకుతాయి రొయ్యలో బియ్యలో ఏమో చిన్న చిన్న చేపలు పనితాయి దాంతో నీ కడుపు నిండాదు అప్పులు తీరవు మీకు చాపలు పెద్దవి కావాలంటే సముద్రం పోయి పట్టాలా అర్థమవుతుందా ఎక్కడన్నా సముద్రాలు చూసుకోండి పోయి పట్టండి పెద్ద చేపలు దొరుకుతాయి మనిషి కంటే పెద్దగా ఉంటాయి ఆ నేను చూస్తా మనిషి కంటే పెద్దగా ఉంటాయి పది మంది మోసుకొని తెస్తారు దాన్ని చేప పది మంది మోసుకొస్తారు అంత పెద్ద చేప నీకు దొరికితే రోజుకో పరిస్థితి ఏదో గురించి కోటీశ్వరుడు అయిపో ఒక టూ ఆఫ్ పీస్ వాడు కోటీశ్వరుడు అంత పెద్ద చాప చాలా కాస్ట్లీ అది మెడిసినల్ వాల్యూ దాని నుంచి రకరకాల మందులు చేస్తారు దాని మటన్ కూడా చాలా ఖరీదు ఎందుకంటే టూ నాఫ్ ఫీస్ తింటే త్వరగా బక్కగా అయితే చాలా మంది ఫారిన్ కంట్రీస్ లో దాన్ని తింటారు అంటే నిజం కూడా దాన్ని తింటే త్వరగా బక్కగా అయిపోతాడు అంటే లావు ఉన్నప్పుడు బక్కగా అయిపోతారు తింటే కాబట్టి బహు విలువ అయిపోయింది సరే అవన్నీ వాటి గురించి నేను చెప్తాను నేను చెప్పేది ఏంటంటే మీకు బహుగా ఫలం పెద్ద తోటకు బాండి లేకుంటే పెద్ద సముద్రానికి బాండి అంతేగాని గుంతలల్లో పట్టకండి చేపలు పట పడితే మీరు ఆయనకి బహుగా ప్రియులు ఉండాలి ఎందుకంటే ఇంతగా చూసినాం ప్రతి విషయంలో మీరు ఫలించాలి ప్రియులారా మీరు కేవలం ఆత్మయందే కాదు వరదిలుట ప్రతి విషయంలో వరదిల్లుట అది ఫలించడం అండి అంటే కాదు ఓ సిస్టర్ తను మాట్లాడుతున్నాను ఏస్టర్ ఎట్లుంది అంత బాగుంది ఒక సంవత్సరం వెళ్ళలే ఒకటే సంవత్సరం ఒకటే సంవత్సరం అయింది పెళ్ళై ఏం స్టార్ అంత బాగుంది ఏం తిట్టున్నారు ఏముందన్న అంత అయిపోయింది ఒక సంవత్సరానికి అయిపోయిందా పెండ్లై ఒకటే సంవత్సరం అయింది అయిపోయిందా పెళ్లి కాకముందు అంత మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంది పెళ్ళక ఏం మ్యాచింగ్ ఉండరు పిచ్చోర్లాగా కనిపిస్తా ఉంటారు కొంచెం కఠిన గ్లోరీ సిస్టర్ చెప్పమని కూడా చెప్తున్నాం నీట్గా ఉండొచ్చు కదా నీట్గా కనిపించచ్చు కదా పెళ్లి కాకముందేమో ట్రిమ్ ట్రామ్ ఉంటారు మంచిగా అవన్నీ పూసుకుంటారు మాయిశ్చరైజర్లు అన్ని పూసుకుంటారు పెళ్లి అన్న వదిలేస్తారు వాడి కోపం వస్తుంది వచ్చామన్నా చూడండి ప్రియులు అన్నప్పుడు భర్తకి నువ్వు ప్రియురాలువే కదా మన నువ్వు ఎట్లా ఉండాలా జాగ్రత్తగా ఉండాలనా లేదా నీట్గా ఉండాలా లేదా కొన్ని నేను ఇంకా చెప్పాను పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పిల్లలు విన్నప్పుడు చెప్పని చెప్తా కాబట్టి దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు నువ్వు బహు ప్రియుడుగా ఉంటే సకల విధములైన జ్ఞానం నీకు అవసరం ఎందుకంటే జీవితం ఒకటే అవకాశం కదా ఈ లైఫ్ ఒకటే దీని తర్వాత అక్కడ అక్కడ అనేక రక పండ్లు ఉంటాయి ఈ తొమ్మిదో అధ్యాయంలో అదే చూస్తాం తొమ్మిదో అధ్యాయంలో దేవుడు ఒక ఆగ్య ఇచ్చిండు ఆకాశ మహా ఆకాశం ఉంటాడు మహాకాశం నుంచి రెండవ ఆకాశం ఇంకా రకరకాల ఆకాశాలు ఉంటాయి మూడవ ఆకాశంలో కొంతమందికి ఆగ్ఞా ఇస్తున్నాడు నుంచి కొంతమంది దిగొస్తున్నారు ఆయన అక్కడ ఆగే ఇస్తే వాళ్ళు అక్కడ నుంచి కింది దిగి వస్తారు కిందికి దిగొచ్చి ఇక్కడ పనిచేసిపోతుంది అక్కడుంది వాక్యం అంత కాబట్టి ఎన్ని గుణగణాలు ఏడా ఏడా ఏడు గుణగణాలు దాని మనం చూస్తున్నాం బహుప్రియుడు ఇప్పుడు చూడండి ఎందుకు బహుప్రియుడు అనేసి దేవదూత చెప్తున్నాడు నేను కాదు దేవదూత చెప్తుండో అది చూపించేసి నేను ముఖ్యం ఎందుకంటే దానియలు గుణగణాల గురించి నీకు బాగా తెలుసు ఇప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు ఆయన ఎటువంటి మనిషి ఫస్ట్ పాయింట్ చూడకుండా చెప్పాలా పరీక్ష అంటే అదే కదా ఫస్ట్ పాయింట్ త్రీ టైమ్స్ ప్రేయ చేస్తాడు సెకండ్ పాయింట్ అది తర్వాత ఇప్పుడు చూసిన వాక్యాన్ని మొదటి అధ్యాయం ఆహారం ఆహార విషయం సెకండ్ పాయింట్ ఆహార విషయం అదారు నేను మీరేమని అనుకోండి నేను మీకు ఒక విషయం చెప్పాలి వాక్యం చెప్పే ఇక రాసుకొని రావాలి పరీక్ష ఇది ఇలా రాసుకోవాలా అర్థమవుతుందా నేను రాసుకునే అసలు నేను నిలబడి చెప్పగలరు వాక్యం ఎందుకంటే నాకు అతను చెప్పడమే ఇష్టం కానీ ఇది డిసిప్లిన్ క్రమం ఆత్మీయ జీవితము క్రమం అర్థమైంది ఇది ఉండాలా చేతిలో ఇది ఉండాలా చేతిలో ఇది కూడా ఉండాలా ఏది మొబైల్ ఫోన్ కూడా ఉండాలా ఓసారి ఇది ఫెయిల్ అయితే ఇది ఫెయిల్ అర్థమైందా అన్ని ఫెయిల్ అయితే నువ్వు కదా ఆ కంప్యూటర్లు పెట్టి క్లాసులు తీసుకుంటా ఉంటారు మా దగ్గర నేను చెప్తాను మా వాళ్ళకి ఈ కంప్యూటర్ ఫెయిల్ అయితే ఏమైంది క్లాస్ పోయే కరెంట్ పోతే నువ్వు కూడా నీ కరెంట్ కూడా పోయే నువ్వు చెప్పలేవు క్లాస్ అంతే కదా బ్యాటరీ ఫుల్ ఉండాలా మీకు స్టేజ్ మీదకి చెప్పినప్పుడు బ్యాటరీ ఫుల్ ఉండాలి ఈ వాక్యాలు రాసుకోవాలి కదా ఇది లెసన్స్ దేవుడు నేర్పిస్తుండే తర్వాత నాకైతే చెప్తున్నా ఇవేవి లేకుండా స్టేజ్ మీదకి ఎక్కి వాక్యం చెప్పాలని చాలా ఇష్టం కానీ నాకు తెలుసు వాడు వాడుకోవచ్చు నన్ను నిర్లక్ష్యంగా వెళ్ళిపోయాడు స్టేజ్ మీదకి పట్టుకుంటే కాబట్టి ఇవ్వనే ఇవ్వద్దు వాడికి అవకాశం ఇందాక కాసిస్తా చెప్తుంది మాఖమని ఎంతమంది జ్ఞాపకం ఉంది నుంచి వింటున్న వాక్యం అన్ని జ్ఞాపకండి నాకు నువ్వు ఇట్లా అన్నీ లేకుండా అయితే వాడు వస్తాడు స్టేజ్ మీద నాకు మాకు జరిగింది ఒకేసర్ ఒక బ్రదర్ నా పక్కన ఉన్నాడు ఆయన జరిగింది స్టేజ్ ఆడియన్స్ జవాబీ అది బహు డేంజర్ కాబట్టి మొదటిదిగా ప్రార్థనా పరుడవు మూడు సార్లు ప్రార్థించాలని రోజుకి సిద్ధపరచుకోండి ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండడం ఏమి తినాలనో ఏమి తినద్దో మీకు తెలవాలా ఏది త్రాగాల ఏది తాగద్దో మీకు తెలవాలా నేర్చుకోండి నేను చెప్పాను అవన్నీ విషయాలు ఎన్నో తర్వాత మీ సహవాసం మూడవది నీ సహవాసం నీ ఫ్రెండ్షిప్ నువ్వు ఎటువంటి వరకు సహవాసం చేస్తున్నావు బహు బహు ఉండాలంటే నీకు మంచి సహవాసం అవసరం యేసు క్రీస్తు ప్రభువుని వెంబడించే వారి సహవాసం నీకు అవసరం మరి విశేషంగా సత్య అన్వేషణ పిల్లలు ఎవరైతే సత్యం ప్రేమిస్తారో వాళ్ళని వెంబడించండి అర్థమవుతుందా అన్ని తెలుసు ఏం తెలియదు అది మోస మోసపరమైన తర్వాత నీకు ఒక మంచి సహాయకుడు నీకు సహాయపడే బాసు నపుంసకుడు మంచి సహాయకుడు కదా దాని వెళ్ళకి అటువంటి బాస్తిను తెచ్చుకోవాలంటే ఆ బాస్తో నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలా వాడి కొరకు ప్రార్థించాలా ఆ వాడికి ఏ సహాయం ఉన్నా చెయ్యాలను ఎప్పుడు రమ్మన్నా రాపోవాలా అన్ని విధాలు అన్ని విషయాల్లో జాగ్రత్తలు కలవంటారు వాక్యం ప్రకారంగా నేను చెప్తున్నాను దానియాలు ఎందుకు నెవిక దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్నాడు చెప్పండి యోసేఫ్ ఎందుకు పరో దృష్టిలో మంచి పేరు సంపాదించుకున్నాడు నెహమ ఎందుకు ఆ రాజు పేరు కోరేశు రాజు హృదయంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు దేవుని పెట్టలే కదా వీళ్ళందరూ రాజుల రాజుల పట్ల రాజులకి వీరి మీద కనికరం ఉంది నపంసకునికి కనికరం ఉంది ధాన్యాల మీద కాబట్టి చూడండి ఈ గుణగణము ఇవన్నీ నాలుగవది దాని తర్వాత నువ్వు బహు ధైర్యంగా ఉండాలా దేవుని విషయంలో దేవుని వాక్యపరంగా ఇది ఆత్మీయ పోరాటం నువ్వు బహు తయర్యంగా చేసుకోవాలా తర్వాత నువ్వు పరీక్షింపబడాలా పరీక్ష నాకు ఎందుకు ప్రభుత్వ కష్టమని ఏడవద్దు ఇది పరీక్ష దేవుడు నాకు ఇచ్చిండు ఇప్పుడు ఈ పరీక్షలో నేను విజయం పొందాలా ప్రభా నాకు సాయంత్రం తెచ్చే ప్రభావ మీ ఆజ్ఞ లేకుండా ఏం జరగదు ఈ లోకంలో ఇది మీ ఆజ్ఞ వల్ల కలిగింది కాబట్టి ప్రభావ ఇప్పుడు మీరు నాకు జ్ఞానం ఈ శ్రమని నేను ఎట్లా విజయం పొందాలా దీని మీద నా విశ్వాసాన్ని ఎట్లా కాపాడుకోవాలి చివరిగా దేవుని నుంచి జ్ఞానం పొందుకోవాలి ఈ జ్ఞానం బహు అవసరం ప్రతి విషయంలో నీకు జ్ఞానం అవసరం అభివృద్ధి పొందడం నేర్చుకుని ఎన్నో విషయాలు నేర్చుకోవాలా లైఫ్ ఒకటే స్థానం ఈ తర్వాత లేదు ఈ శరంలో ఉన్నంత వరకు అన్ని నేర్చుకోండి అన్ని సబ్జెక్ట్స్ నేర్చుకోండి మాట్లాడుతుంటే జాగ్రత్తగా విని నేర్చుకోండి అప్పుడు మీకు తెలుస్తే రకరకాల విషయాలు అప్పుడు మీరు ఆయన గురించి కనిపించారు ఇప్పుడు ముగిస్తున్న వాక్యాన్ని మరోసారి తొమ్మిదో అధ్యాయము పంతొమ్మిదవ నుంచి నేను ఎందుకు దానిలో బహుప్రియుడు అని దూత చెప్తున్నాడు ఈ విషయం అది తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది నుంచి స్టార్ట్ ప్రభువ ఆలకింపు క్షమించము ప్రభువా అట్లా ప్రార్థన చేస్తున్నాడు ఆయన ఫస్ట్ పాయింట్ నువ్వు ఎట్లా ప్రార్థన చేయలేదు ఈరోజు నేర్చుకోవాలా నువ్వు ప్రియుడుగా ఉన్నావు ఎందుకు తెలుసా ఒకప్పుడు నీ పాపాలు క్షమించబడ్డాయి నువ్వే స్నాన పాపసం వదుకున్నావు పరిశుధాత్మ అభిషేకం వదుకున్నావు అన్ని వారాలు ఉన్నాయి ఆనందిస్తున్నావు సేవ పోతే పోతున్నా లేకుంటే లేదు కానీ బహు ప్రియుడు కావాలంటే దానియలు ప్రార్థన చూడండి ఇప్పుడు ఎత్తుందో ప్రభువా అని సంబోధిస్తున్నాడు దేవుణ్ణి ఎప్పుడన్నా అర్థం చేసుకోండి ప్రభువా అని పాత నిబంధన కాలంలో రాస్తే అది ఏసు సూచిస్తుంది అర్థమవుతుందా దేవా అంటే తండ్రిని సూచిస్తుంది ఈ విషయం నేర్చుకోవాల దానియలు యూదా గోత్రీకుడు కాబట్టి ఇది ఆత్మీయమైన అది పోతా దారం ఆత్మీయమైంది ఇది ప్రభువా అని సంబదిస్తున్నాడు దానియలు ఏమని చూసి మనుష కుమార్ లాంటి వాడుకున్నా కనిపిస్తున్నాను చెప్తున్నాడు కదా సాక్ష్యం దానియల్ దర్శనంలో ప్రభువా ఆలకించము నా ప్రార్థన ఆలకించుము తర్వాత ప్రభువ నన్ను క్షమించము నువ్వు నీతిమంతునువే నువ్వు ఆల్రెడీ రక్షణ పొందిన ప్రతిరోజు అడగాలనా ప్రభు నన్ను క్షమించని ఎవరు అడగాలనా లేదా నువ్వు అడుగుతలేవు నువ్వు అడుతలేవు నేను చెప్తున్నా నాకు తెలుసు నువ్వు అడతలేవర్ పద్నాలుగు ప్రభావా థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ జీజస్ అని హలలిగా అయిపోయి ప్రభు నన్ను క్షమించిన ఆయన ప్రతిరోజు నువ్వు తెలిసి తెలియని ఎన్నో పాపాలు ఉన్నాయి నువ్వు తెలియక ఎవరినో ద్వేషిస్త నీ హృదయంలో మనది పాపమే కదా ఒకరి మీద కోపము పాపమన్నది వాక్యం అవన్నీ ఆ పాపముల నుంచి నువ్వు విడుదల పొందాలా ప్రతి రోజు బహు ప్రియుడుగా కావాలంటే ఈ ఫస్ట్ ప్రార్థన నీకు ప్రతి రోజు నీకు ఈ ప్రార్థన అవసరం ప్రభ్వా మమ్మల్ని క్షమించు నన్ను క్షమించు తర్వాత నా ఆలస్యం చేక ఆ ప్రవ్వా చెవియొగ్గి నువ్వు ఆయన అడుగుతున్నావు ప్రభ్వా చెవియొగ్గి నా ప్రార్థన విను ప్రవ్వా అని ఎప్పుడైనా ప్రార్థన చేస్తాం అని చెప్పి ఎవరు నేను చెప్తున్నా ఇట్లా మాట్లాడతావా ఆలకించము ప్రవ్వా చెవియొగ్గి నా ప్రార్థన విను ప్రభా అంటే ఈడవడ కొత్తగా ప్రార్థన చేస్తుండే చూస్తాడు దేవుడు అక్కడి నుంచి నేను అరే వీడు మనోడే ఇంతకాలం ఇట్లా ప్రార్థన చేయలేదు ఇప్పుడు కొత్తగా చేస్తుంటే దాని ఆత్మ దొరికింది బహుప్రియుని ఆత్మ దొరికింది వీడికి అర్థమవుతుందా ప్రార్థన చేయడం తర్వాత చదువు త్వరగా ఇంకా క్లోజ్ చేస్తాను వాకింగ్ నా దేవా ఇప్పుడు సంబోధిస్తుంది నా దేవా నా తండ్రి నా దేవా అని సంబోధిస్తుంది ఇప్పుడు స్టార్ట్ చేయి ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుప్రవ్వా నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినుప్రవ తర్వాత ఇంకా చదివారు నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయిచు పవిత్ర పర్వతం కొరకు నా దేవుడని యహో ఎదుట నా పాపమును తర్వాత ఇంకా ఉంది నా జనము యొక్క పాపమును ఒప్పుకొని నువ్వు ఒప్పుకుంటున్నావా చెప్పండి నీ పాపం ఒప్పుకుంటున్నావు ప్రతిరోజు నువ్వు ఎన్నో పాపాలు చేసిన నేను ప్రూవ్ చేస్తా గానీ నేను ఓపెన్ గా చెప్పాను ఎందుకంటే నేను ఓపెన్ గా చెప్తే మీరు నాకు దూరం అయిపోతున్నావు ఈ ప్రజలు డైరెక్ట్ గుర్తిచ్చిండి చెప్పండి మీరు కొందరిని ద్వేషిస్తుండ్రాదా తెలియక నీ గురించి ప్రార్థించిన వాళ్ళని ద్వేషించిన వాళ్ళు లేదా చెప్తున్నా ఎవరన్నా కానీ ద్వేషిస్తామా నీకు సహాయపడిన వాడిని ద్వేషించినవా లేదా అప్పుడు సాయం చేసే ఇప్పుడు దూరం అయిపోయింది ఇప్పుడు అసలే వస్తలేడు ఇప్పుడు అసలే సహాయపడుతున్నాడు ఎన్నో విధాలుగా ఎన్నో విధాలుగా ఆయన అక్కడికే పోతాడు కానీ మా దగ్గరికి రాడు అన్నవా లేదా మంచిదే మీరు అనుకుంటే బహుప్రీలు అవుతున్నారు మీరు కాబట్టి ఈ విషయం బాగా అర్థం చేసుకోరా ప్రతి ఒక్కరి నీ పాపంలు నువ్వు తెలిసి చేస్తున్నా తెలియక చేస్తున్న పాపంలు ఎన్నో ఉంటాయి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం మనం ప్రతి దాని నుంచి విడుదల పొందు నేర్చుకోవాలి ఈరోజు నువ్వు బహు ప్రియుడుగా ఉండాలంటే ఎన్ని జమ అయిపోతున్నాయి నీ జీవితంలో పాపములు వాటి నుంచి నువ్వు ఏ రోజు విడుదల పొందలేదు అప్పుడెప్పుడూ ఇరవై సంవత్సరాల పాపాలు నేను పొందిన బ్రదర్ అనేసి ఆ రోజు నుంచి నా పాపం క్షమించాను నువ్వు చేయకపోతే ఇరవై సంవత్సరాలు ఎన్ని పాపాలు చేసినావు అవన్నీ జమ అయిపోయినాయి ఆయన సన్నిధిలో రావా తప్పక ఈ రోజు నేర్చుకోవాలి నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నావు ఎవరి పట్ల అసూయ చెందుతున్నావు అవన్నీ పాపమే ఒకరు బాగు పడుతుంటే నువ్వు అసూయ చెందుతున్నావు అది పాపం అసూయ అనేది దుష్టి నుంచి పుట్టిందని తెలుసు మీకు లూసిఫర్ కు కదా అసూయ ఏసు ప్రభ అసూయ నేను పోయిన వారం కొన్ని రెండు వారాలకి రెండు మూడు వారాల క్రితం చూపించిన గ్రంథంలో లూసిఫర్ ఎందుకు మనిషి కోపం దేవుడి మీద ఎందుకు వాడు అబద్ధము ప్రకటించి తక్కిన దూతలని మార్చుకున్నాడు వాడి నేను చూపించిన వాక్యం దేవుడు లూసిఫర్ ని ఏదేం తోటలో పెట్టిన ఉంది అక్కడ వాక్యం ఎందుకు పెట్టింది అంటే నేను మనిషిని తయారు చేస్తున్నా వాడి నువ్వు కావాలి నేనేంది నాకంటే తక్కువ నుండి నేను కాపలగాయడం అని వాడు తిరుగు వర్తనం అక్కడ వాక్యం చేసి దూతలు చెప్పింది చూడు మనల్ని అందరినీ విడిచిపెట్టి ఆయన ఏదో చేసుకున్నాడు మనకి వ్యతిరేకంగా వాళ్ళ మనల్ని అందరినీ సపోర్ట్ చేయమంటారు వాళ్ళని ప్రొటెక్ట్ చేయమంటారు వాళ్ళకి మనల్ని వాచ్ మనసు లాగా పెడుతున్నాడు దేవుడు అని తిప్పేసిన నేను చూపించిన వాక్యం అర్థమవుతుందా నువ్వు అట్లా ఉండడానికి వీల్లేదు కదా నువ్వు వ్యతిరేకంగా ఉండడానికి వీల్లేదు దానిలో ప్రార్థన అయింది ప్రవ్వా నా పాపం క్షమించు నా జనం యొక్క పాపము క్షమించు ఇది నీ సేవ ఈ దేశపు జనుల పాపము క్షమించు ప్రవ్వా అన్న ప్రార్థన స్టార్ట్ చేయాలా నువ్వు ఇంతవరకు చేయలే ఎవరిడే చేస్తున్నా ప్రైమ్ మినిస్టర్ కూడా చేస్తున్నారా ప్రైమ్ మినిస్టర్ గురించి చేస్తు హోమ్ మినిస్టర్ గురించి చేస్తుండ్రా పేర్లు తీసుకోలే నేను అనేది జోక్ చేస్తాను చెప్తున్నా పేర్లు తీసుకుంటుండ్రా మీరు అందరి పేర్లు తీసుకుంటారు అందరి పేర్లు తీసుకుంటారు నేను అందుకు ఎక్కువసేపు ప్రార్థన లేకుంటే ఐదు నిమిషాలు కూడా అది ప్రార్థన టక్ టక్ టక్ చేసుకొని బరిగే పేర్లు తీసుకోవాలి అన్ని రకాల ప్రార్థన పేర్లు తీసుకోవాలి దేశంలోని మనుషుల పేర్లు తీసుకోవాలి మన మన దేశం చుట్టూ ఉండే దేశాల పేర్లు తీసుకోవాలా ఆ ప్రజల గురించి ప్రార్థన చేయాలా మనం ఆ చైనా గురించి ప్రార్థించాలా శ్రీలంక గురించి ప్రార్థించాలా బంగ్లాదేశ్ గురించి పాకిస్తాన్ గురించి ఎవరు ప్రార్థన చేయం ప్రార్థన చేయాల మనం ఆ దేశాల గురించి ప్రార్థన చేయాలా మన సరిహద్దులలో సమాధానం ఉండాలా అంటే వాళ్ళ గురించి ప్రార్థన చేయాలా దుస్తుడు ప్రతి ప్రతి దేశానికి ఒక దుస్తుడు మనిషి దావితానియాలు అంటాడు ప్రతి దేశానికి ఒక దుష్టుడు లీడర్ లాగా ఉంటాడంట వాడు వాడుకుంటుంటాడు ఆ దేశాన్ని మనకు వ్యతిరేకంగా మన దేశం కూడా ఒక దుష్టుడు లీడర్ లాగా ఉంటాడు వాడు కూడా వాడుకుంటుంటాడు మన దేశాన్ని ఇతరులకు వ్యతిరేకంగా ఆ దుష్టుని మనము వాడి కార్యాలు వాడి క్రియలు జరగకుండా ఉండాలంటే నువ్వు సమాధానం ప్రార్థన చేస్తాడు ఈ దేశంలో సమాధానం పెట్టు ప్రవ్వా అంటే వాడు అరెస్ట్ అయిపోతాడు వాళ్ళ చుట్టూ దారం కట్టినట్టుంటది సైతాన్ చుట్టూ ప్రవ్వా మన దేశంలో సమాధానం కలుగునుగాక ఏసూ క్రీస్తు నామంన ఈ ఉదయం వాడికి వాడి చుట్టూ వైర్లు కట్టేసినట్టు ఇంకా వాళ్ళ ఏం చేయడం అట్ట నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేయగలవా అటువంటి ప్రార్థన కేవలము చూడండి అందుకే తూత ఏమంటుండే చదువు ప్రజ నేను ఇలాగూ మాట్లాడచ్చు ఈ విషయం ప్రార్థన చేసుకోండి నువ్వు దేవునితోని ప్రతిరోజు మాట్లాడాలా దాని తర్వాత ప్రార్థన చెయ్యాలా నువ్వు మాట్లాడతావా నేను పోతా పోతా మాట్లాడుతా ప్రభా నేను పలాంటి స్థలానికి పోతున్నా ప్రవ్వా నేనేం చేయాలా ఎట్లా ప్రవర్తించాలా పెద్ద వ్యక్తులతో నేను ఉండబోతున్నాను ప్రవ్వ నేను ఎట్లా సంభాషించాలని నాకు ఇంత జ్ఞానం అనిపించింది ప్రవ్వా అది నేను ఒక స్నేహితులతో మాట్లాడుతున్నట్టు మాట్లాడుకుంటా ఉంటాడు దాని కూడా అదే చేస్తున్నాడు నాకు ఈ ప్రార్థమైంది దాని కూడా అదే చేస్తున్నాడు దాని ఏం చేస్తుండే తెలుసా దేవుడితోని ప్రతిరోజు మాట్లాడుతుండంట ప్రార్థన కాక ప్రార్థన కాక సంభాషిస్తుండే దేవునితోని నీ పక్కనే ఉన్నాడు దేవుడు అన్నట్టు మాట్లాడుకుంటా ఎమ్మోస్ గ్రామానికి వచ్చినప్పుడు మాట్లాడుకుంటా ఎద లేదా వాళ్ళు గుర్తుపట్టలేదు ఇద్దరు శిష్యులు గుర్తుపట్టలేదు ఏసుని కానీ మాట్లాడుకుంటా పోతున్నారు పాటు తిన్నాడు కూడా ఆయన గుర్తుపట్టలేదు వాడు నీతో అనేక పర్యాలు మాట్లాడుతున్నాడు ఈ పక్కనే ఉన్నాడు నీ హృదయ నుంచి మాట్లాడు వినిపిస్తు స్వరం వినిపిస్తుంది ఆయన నువ్వు అనేకమైన ఆ శబ్దాలతోనూ అలసిపోయినవి ఈ లోకంలో ఇప్పుడు ఆయన శబ్దం వినండి ఆయన స్వరం వినండి ప్రతిరోజు సంభాషించండి నేను ఎట్లా జీవించాలా ప్రవ ఎట్లా నడవాల ప్రభావా ఈ ఫలాని ప్రైస్ ప్రేసు పోతున్నాను ఫలాన్ని ప్రాంతానికి పోతున్నాను ఏం మాట్లాడాలి ప్రభావా నాకు ఈరోజు అంతా బాగాలేదు హెల్త్ రెండు గంటల నుంచి హై ఫీవర్ ఉంది పొద్దు నుంచి రెండు గంటల నుంచి నిద్ర లేదు టాబ్లెట్లు వేసుకున్న ఎట్ల ఈరోజు మన ఫంక్షన్ ఉంది కంపల్సరీ నేను పోవాలనేసి టూ ఎక్స్ట్రా డోస్ వేసుకున్నాను నేను యాక్చువల్ ఒక డోస్ వేసుకున్నాను ఎక్స్ట్రా డోస్ వేసుకున్నా నేను ఇంగ్లీష్ మందులు వాడను కానీ ఈ ఫంక్షన్ కోరకు ఇంగ్లీష్ మందులు వాడాల్సి వచ్చింది ఎందుకంటే ఇమీడియట్ సొల్యూషన్ కావాలి కదా అసలు నేను అనుకుని ఇక్కడ నిలబడలేను అనుకున్నాను ప్రభు ఆయన ఎంతో దయా దయా ఆయన ఎంతో దీర్ఘశాంతం కలవాడు ఆయన ఎంతో ప్రేమించేవాడు మనల్ని అని లబిస్తాడు ఇక్కడ ఎవడి నిలబడ్డా ఒక రోగిని లబడ్డా వాడితో మాట్లాడిస్తాడు ఇష్టం లేకున్నా నే నేను ఎంత దూరం వచ్చినా వాళ్ళు మాట్లాడిపిస్తాడైనా ఎందుకంటే నువ్వు ఛేదించుకున్నావు నీ అయిష్టతని నీ అయిష్టతని నీకు ఇష్టం లేకుండా నువ్వు ముందుకు పరిగెత్తనావు అందుకు నేను వాడుకుంటాడు దేవుడు తప్పక వాడుకుంటాడు ఈ విషయాలు ఇప్పుడు ఈ ఈ వాక్యాలు విన్నాక దుష్టుని పని ఏమైతుందో మీరు మీరు ఇక్క మీదట నుంచి బహు ప్రియులుగా తయారవుతుంటే వాని పరిస్థితి ఏవైతే ఊహించుకోండి ఇంకా అర్థమవుతుందా అట్లా నువ్వు ఛేదించుకొని పోతేనే కానీ వాణ్ణి త్రొక్కలేవు సైతాన్ని త్రొక్కడం అంటే కేవలము వాక్యం జాగ్రత్తగా ప్రకటించడం ఇంకా వాడు పనిచేయలేడు ఎందుకంటే విన్న ఈ వాక్యం విన్నవాడు బహు ప్రియులు కొనడానికి చెప్పండి మీరు ఈ రోజు నుంచి కొత్తగా ప్రియులు మీరు రేపటి నుంచి బహు ప్రియులు ప్రయత్నించకపోతే పరీక్షలు పోతారు ంకి కొడతారు టాప్ స్కోర్స్ పాస్ కా ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ ఫస్ట్ లో పాస్ కావాలా మీరు స్కూల్ అలా కాలేజెస్ అలా ఫస్ట్ ఫస్ట్ పాస్ కావాలా హైయర్ స్టడీస్ పోవాలా ఇంకా హైయర్ స్టడీస్ పోవాలా ఉన్నత స్థితికి ఎదగాల ఎందుకంటే ప్రతి విషయంలో వర్ధిలో అలా అనుంది వాడి ఇందాక చూపించిన లేకపోతే మీరు బహుప్రియులు కాలేరు నేను నేను క్లాస్ కి క్లోజ్ చేసుకుంటాను లైఫ్ అంటే నువ్వు బహుప్రియు కాలే చదువుకోవాలా ఎందుకంటే లైఫ్ ఒకటే జీవితం ఒకటే అవకాశం మంచిగా చదువుకోవాలా ఉన్నత స్థితికి ఎదగాల ప్రతి దశలో ప్రతి స్థలంలో నువ్వు ఇతరులకు వెలుగులాగా ఉండాలా ఇస్తా ఇట్టుంటారు బ్రదర్ అని అందరు సాక్ష్యం ఇవ్వాలి అర్థమవుతుందా కాబట్టి తూ తప్పుడు మాట్లాడుతుండు అది నేను చూపించేసి వాక్యము ఇప్పుడు చదువు బ్రదర్ మొదట నేను దర్శనం అందు అతి ప్రకాశమానుడైన గాబరీలను ఆ మనుష్యుడు ఇప్పుడు జాగ్రత్తగా వినండి ఆయన ఉదయం ప్రార్థన చేస్తుడు మధ్యాహ్నం ప్రార్థన చేస్తుడు ఇప్పుడు సాయంత్రం ప్రార్థన తర్వాత ఏం జరిగిందో వినండి మూడు పూటల ప్రార్థన చేసినాక ఏం జరుగుతుందో చూడండి దావిదు మాట్లాడుతుండే గాబ్రేల దూత దిగొచ్చిండు మూడవ ప్రార్థన తర్వాత సాయంత్రం ప్రార్థన తర్వాత గాబ్రేల దూత దిగొచ్చి మాట్లాడుతుంది ఏమని చూడండి సాయంత్రం బలి అర్పించే సమయంలో నాకు కనబడి నన్ను ముట్టిండు చూడండి నేను ముడతాడు నేను ముడతాడు నీకు తెలుస్తుంది ఒకసారి ఒళ్ళు జరిగిస్తుంది ప్రార్థనలో నీకు తెల్ల ముట్టిండ్రో ఒక్కసారి ఆ షేక్ అయిపోతుంది నీ బాడీ నీ కళ్ళకి కనిపించదు కానీ నీ ఆత్మకు తెలుసు ఇది దేవుని యొక్క ఆత్మానేశి నీ నీ నీ జీవాత్మకు తెలుసు ఇది దేవుని యొక్క ఆత్మానేశి ఆయన దిగు సంభాషిస్తాడు మాట్లాడుతు కొన్నిసార్లు ప్రార్థన చేస్తుంటే చల్ల గాలి గీస్తుంది నాకు నాకు అర్థమైపోతుంది ఇది ఒక రకమైన దూత ప్రభావం అని దూత వచ్చేసిండి ఇక్కడికి ఎందుకంటే దేవుడు ఎక్కడ అక్కడ దూతలు వచ్చేస్తారు అంటే దేవుడు వచ్చిండు నాతో పాటు సంభాషించడానికి అందుకు ఆయనకి ముందు దూతలు రావాలి కాబట్టి దూత్ వచ్చిండు అందుకు నాకు ఇట్లా చల్లగా దగ్గుతుంది గాలి ఒకసారి వాళ్ళు జల్దలిస్తా ఉంటుంది అప్పుడు తెలిసిపోతుంది వచ్చేసి వచ్చేసి అప్పుడు మరీ జాగ్రత్తగా ఉండాలి ఏం ఏం బయలుపరచబో ఏం చెప్పబోతున్నా జాగ్రత్తగా ఉండడం నేర్చుకోవాలి ఇవన్నీ సిద్ధపాటుకు సంబంధించినవి ట్రైనింగ్ ఇది ట్రైనింగ్ క్రైస్తవ జీవితం అంత ట్రైనింగ్ మీరు ట్రైనింగ్ లో ఉన్నారు ఒక భయంకరమైన యుద్ధం జరగబోతుంది దాంట్లో మీరు యుద్ధం చేయబోతున్నారు సైతానికి వ్యతిరేకత ఇది ట్రైనింగ్ ఇప్పుడు మీరు నేర్చుకుంటున్న ట్రైనింగ్ ఇప్పుడు ఏం మాట్లాడదు అతడు నాతో మాట్లాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దానియలు చూడండి నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని చూడండి నువ్వు ప్రతిరోజు మూడు పూటల ప్రార్థన చేస్తే దూత దిగి వస్తాడు చేస్తాడు నీకు గ్రహింపు శక్తినిస్తాడు ఏ వాక్యం చదివినా నీకు గ్రహింపు రావాలా ఇంత లేదు ఇప్పుడు ఇప్పుడు లేదు ప్రియులకు ఉండదు బహుప్రియులకే ఉంటుంది ఆ విషయాన్ని నేను చెప్పాల్సి వస్తుంది బహుప్రీయుగా ఉంటనే కానీ గ్రహింపు శక్తి నీకు రాదు ఎన్ని సంవత్సరాలను మీరు దొరలికోండి అర్థమవుతుందా ఎన్ని సమస్యలు దొరలేండి మీరు కొట్టుకోండి గాలిలో రాదు మీ ప్రార్థన జీవితంలో మార్పులు రావాలి అనుదినము అనుదినము మీరు మూడు మా ప్రార్థన చేయాలి ఎంతసేపు ప్రార్థన చేసుకోవాలని చెప్పాలి నేనైతే కనీసం ఒక రెండున్నర గంటలు చేయమని ఎందుకంటే ఇరవై గంటలలో ఇరవై గంట నీ స్వార్థంగా వాడుకో ఒక రెండు మూడు గంటలు దేవుడి కొరకు వాడలేవా మూడు పూటలు వాడచ్చు కదా పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటలు రెండు మూడు గంటలు అయిపోతుంది నిద్రపోక ముందు కొద్దిసేపు కూర్చుంటాము ఉదయం తీసినప్పుడు కొద్దిసేపు కూర్చుంటావు మొబైల్స్ ఎందుకు మనకి అది నేను జడగొడుతున్నా తెలుస్తలేదు దాని బదులు ఆయన సరిధిలో కూర్చొని కనిపెట్టండి దేవుడు బయలుపరిచిండి రెండు మూడు వారాల నుంచి ఎక్కువ భాషలలో ఆయనని సృతించడం నేర్చుకోవాలి ఎక్కువసేపు భాషలో సృతించండి కనీసం అర్ధ గంట సేపు నేను ఒక సిస్టర్ చెప్పిన ఆ నువ్వు ఈ రోజు నుంచి అర్ధ గంట సేపు భాషలో వర్షిప్ చేయాలని సరే బ్రదర్ అని అది చేయలేదు పోయింది నెక్స్ట్ డే ఉద్యోగం ముందుగానే మాట్లాడతాడు దేవుడు ముందుగానే మాట్లాడతాడు భాషలో భాషలో ఆరాధించేవాడు వాళ్ళ సొంతానికి లాభం చేకూర్చుంది వాక్యం మొదటి కొరత రాష్ట్ర పత్రిక పద్నాలుగో అధ్యాయ భాషలో వాడి సొంతానికి లాభం చేకూర్చుకుని నీకు లాభం రావాలంటే కనీసం ఒక అర్ధ గంట కనీసం ఒక గంట భాషల్లో ఆయన విస్తృతించడం నేర్చుకోండి మీరు రహస్య స్థలంలో పబ్లిక్ లో కాదు రహస్య స్థలంలో వర్షిప్ లో పెట్టుకోండి ఖచ్చితంగా మీరు ప్రార్థన జీవింపజేసుకోండి మీ లైఫ్ లో ప్రార్థన బహు ప్రాముఖ్యమైనది ఎందుకంటే నేను ఎన్నిసార్లు మీకు దాన్ని ప్రార్థన ప్రార్థన ఆయనకి పర్మిషన్ ఇవ్వడం ఆయన ఈ లోకంలోకి వచ్చి ఏం పని చేయడు ఆయన ఈ లోకంలోకి వచ్చి ఏ పని చేయడు ఆయన సమస్త సృష్టి మీద అధికారం ఉన్నా కానీ శక్తి ఆయన దగ్గర ఉన్నా కానీ ఈ లోకంలోకి వచ్చి పని చేయాలంటే నువ్వు పర్మిషన్ ఇవ్వాలా అది నీ ప్రార్థననే నువ్వు పర్మిషన్ ఇవ్వకపోతే ఆయన ఏ పని చేయలో నేను చెప్తున్నాను అది ఎన్నిసార్లు నీకు చూపిస్తా కూడా వాక్యాలను నువ్వు మోషన్ విషయంలో చూపించానా లేక దేవుని భక్తుల విషయంలో నీ ప్రార్థన ఆయనకి ఆమోదిస్తుంది ఆయనకి ఆయనకి నువ్వు ఆమోదిస్తున్నావు అప్పుడు ఆయన రాగల లేకపోతే సైతానట్టు నువ్వు అట్లెట్లు వస్తావు నువ్వు మనిషికి అధికారించినావు కదా నువ్వు మనిషికి అధికారించి నువ్వు ఎట్లా అధికారం తీసుకుంటావు వాపస్ అందుకు వాడికి వాడు అవకాశం దేవుడు సైతానికి అవకాశం ఇవ్వడు దేవుడు ప్రశ్నించడానికి విషయంలో అడిగింది నువ్వు ఆయన చుట్టూ కంచపెట్టున్నావు కాబట్టి ఏం చేతిస్తున్నాడు పర్మిషన్ ఇస్తే అప్పుడు తెలుస్తుంది కాబట్టి దేవునికి ఈ లోకంలో ఆమోదం ఇవ్వాలంటే ప్రార్థన ఒకటే విధానం నీ జీవితంలో అద్భుతాలు చేయాలంటే ఆయనకు పర్మిషన్ ఇవ్వాలి నువ్వు నా హృదయకు రావా నా జీవితాన్ని నడిపించదు నడిపించ కుటుంబాన్ని నడిపించని నువ్వు ఆహ్వానించకపోతావు రాడు నా శరంలోకి రాపడవా నన్ను స్వస్థపరచుప్రవ్వా నా శరంలో ఎక్కడ బలైనందో దాన్ని ముట్టి స్వస్థపరచు ప్రవా అని ను పర్మిషన్ ఇవ్వకపోతే రాడు ఈ సత్యం మీరు నేర్చుకోవాలి కాబట్టి నేను చెప్పినది ఏంటంటే దాని తను మాట్లాడుతున్నాడు గ్యాబ్రి చూత నువ్వు ప్రార్థన చదువు లాస్ట్ని నీవు బహుప్రియుడవు గనుక చూడు నువ్వు విజ్ఞాపనం చే ఆరంభించినప్పుడే ఈ సంగతి విని ఈ సంగతికి నీకు చెప్పుటకు వెళ్ళవాలని చూడండి ఒక ఒక స్థలం నుంచి ఆగ్గా బయలుదేరింది అది మీకు తెలుసా ఏ స్థలమో దేవుడు ఆ స్థలం దేవుడు దూతకి ఆగ్గాసినాడు అక్కడ నుంచి బయలుదేరి నువ్వు నువ్వు ఒక స్థలంలో ఉన్నావు నేను ఒక స్థలం నున్నా ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఆ స్థలానికి పో భూమి పో పలాని వ్యక్తి దగ్గరికి పో అట్లుంటది ఆ లోకం అర్థమవుతుంద్రా ఆ లోకం నుంచి భక్తులు ఎట్లా రావాల కిందికి ఎట్లా వచ్చి పనులు చేసుకోతారనేది అక్కడ ఉంది నిదానం ఆయన నేను ఇప్పుడు చూపించాను ఎందుకంటే అది వేరే విధంగా వాక్యం నువ్వు ప్రార్థన చేసే ను ప్రార్థన ఆరంభించే టైంకే ఆజ్ఞ బయలుదేరింది ఈ విషయం అర్థం చేసుకో నువ్వు ప్రార్థన ఆరంభించే టైంకే ఆజ్ఞ బయలుదేరింది అంటే ఎంత కాలంగా నువ్వు ప్రార్థన చేసినావో ఊహించుకో ఎన్ని సంవత్సరాల ప్రార్థన చేసినా కొన్ని విషయాలలో ఊహించుకో నువ్వు ప్రార్థన ఆరంభించే టైంకి ఆజ్ఞ బయలుదేరిపోయింది ఆల్రెడీ తర్వాత బహుప్రిడవు గనుక బహు ప్రియులు ప్రార్థన చేస్తే చేస్తేనే ఆరంభం అయిపోద్ది అక్కడ నుంచి త్వరగా వాక్యాన్ని కావునా ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావం నువ్వు గ్రహించము కాబట్టి చూడండి నీకు గ్రహింపు శక్తిని ఆయన అనుగ్రహించాలంటే నీ జీవన విధానం ఎట్టుంది నీ ప్రార్థన విధానం ఎట్టుందని చూపిస్తుంది ఆయన నుంచి నీకు ఆగే రావాలంటే నీ ప్రార్థన జీవితం ఎట్లా నువ్వు మార్పు రావాలి నువ్వు బహుప్రియుడు గనుక నీ ప్రార్థనకు జవాబు వస్తుంది ప్రియులకు అవుతుందా చెప్పిడవు కనుక నువ్వు బహుప్రీడవ్ కనుక ఆగ్గా బయలుదేరింది నువ్వు బహుప్రిడవు కనుక ఆగ్య బయలుదేరింది నువ్వు బహుప్రియుడవు కనుక ఆగ్గా బయలుదేరుతుంది ఇప్పుడు చెప్పండి మీరు ప్రియులుగా ఉంటారా బహుప్రియలుగా ఉంటారా బహుప్రియులుగా లేదా బహుప్రియులుగా ఉంటారంటే ఏం చేస్తా చెప్ చెప్పి ఏం చేయాలా జ్ఞానం పొందుకోవాలా సో లవ్ యూర్ ఎనిమీస్ ఓకే సో మీకు అన్ని వచ్చేసినాయి ఇప్పుడు ఆన్సర్స్ అన్ని వచ్చేసినాయి కదా ఇప్పుడు మీరు ఏం చేయాలా పాటించి అర్థంలో చూసుకున్నారు మీరు ప్రియులా బాహుప్రిలా తెలిసిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలా అటు ఈ రోజు నుంచే పాటిస్తాం రేపు కాదు ఈ రోజు నుంచే పాటిస్తాం ప్రార్థనలో కూర్చుందనికోసేపు కళ్ళు మూసుకోండి ఈ వాక్యాన్ని ధ్యానించండి ప్రవ్వా దాని మీరు బహు ప్రియులు అని ఆయన గురించి సంబోధించినారు మమ్మల్ని ఏమో ప్రియులని సంబోధిస్తున్నారు ఇదేం బాగాలేదు ప్రవ్వా మేము కూడా బహు ప్రియులుగా తయారు కావాలా మా ప్రార్థన జీవితంలో మార్పులు తెండి మా సహవాస జీవితంలో మార్పులు తెండి మా భోజన విధానంలో మార్పులు తెండి అధికారుల విషయంలో మార్పులు తెలియడి మా జీవితాలలో భయము తొలగించండి ధైర్యం అనుగ్రహించండి ప్రతి పరీక్షలో మాకు విజయం అనుగ్రహించండి పరీక్ష తప్పించుకోవడం కాదు ప్రభా పరీక్ష ఎదుర్కోవాలా సకల శాస్త్ర జ్ఞానము మాకు అనుగ్రహించండి ప్రతి విషయం మేము నేర్చుకోవాలా ప్రభా ఈ లోకం మేము కూడా బహు ప్రియులుగా బిరుదు పొందుకోవాలా ప్రభు అభ్యర్థులు సాయం దై చేయి మేము ప్రార్థించినప్పుడు ఆగ్గా బయలుదేరాల ప్రభావా ఆలకించము ప్రభా మా పాపములు క్షమించండి ప్రవ్వ మా దేశ ప్రజల పాపములు క్షమించండినైనా మా కుటుంబకుల పాపములు క్షమించ మా బంధువుల పాపములు క్షమించినైనా మమ్మల్ని బహు ప్రియులుగా తయారు చేయండి వేసయ్యా ప్రతి విషయంలో మేము వర్దిలాలా ప్రభావా ఇతరులను ప్రేమించే బద్దులమై ఉన్నాం ప్రభావా ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా ఆగిపోయిన ఆశీర్వాదాలని రప్పించమని ప్రార్థి ప్రతి లోపాలను సవరించమని ప్రార్థిస్తున్నాం నేను ప్రతి అనారోగ్యాన్ని కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం మేము తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ తూతల కాపుల దయచేసి నడిపించండి ఈ రోజు నుంచి మేము ప్రార్థన ఆరంభిస్తున్నాం ప్రభా మూడు పూటల కనీసం ప్రార్థన చేస్తాం ప్రభా మా గురించి మా కుటుంబాల గురించి మా దేశం గురించి మా పొరుగు దేశాల గురించి ప్రార్థిస్తాం ప్రవ్వా అధిపతుల గురించి ప్రార్థిస్తాం నేను లాడ్ విడ్ మ్యాగ్నిఫై యూర్ గ్లోరి ప్రవ్వా మమ్మల్ని అందరినీ రాఖవర పరచుకోమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామన్న ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన ప్రభు అయిన ఏసుక్రీస్తు కృప సమాధ నడిపింపు మనందరికి సదకాలంతోగా